విజ్ఞాన సునిశ్చితర్థ్యాసయోగాతయ శుద్ధ సహ బ్రహ్మలోకే పరా పరామృతా పరిముచ్యం దహరం వి పాప పరమేష్మూతయ పుండరేగ పరమ్య సగస్థ త్రాపి్రౌ గగనం యశోకస్తస్యంతస్త ేదాో స్మర ప్రోక్ ప్రతిష్టి తస్య ప్రకృతిలీనస్య పరస్ సమేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారేణ యమనియమాశన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యాన సమాధ్యష్టాంగక్రవర్తి అనాథ్య విచ్చిన్న శ్రీశంకరాచార్య గురపరంపరా ప్రాప్త షట్నస్థాపనాచార్యా వ్యాఖ్యాన సింహాసనాధీరా సకల నిగమాగమశాల హృదయా సాంఘ్యయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకా స్వతంత్రా ఆది రాజధాని విద్యానగరమహారాజధాన కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యా శ్రీమద్రాజాధిరాజగూరు భోమండలాచార్యశృంగపురవరాజేశ్వరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్రాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురుకర కమల సంజాత శ్రీమజ్జగద్భారతి తీర్థమహాస్వామినామ సంజా శ్రీమజ్జగద్గురు శ్రీమద్విధు శేఖర భారతి మహాస్వామినా దివ్య శ్రీచరణారరవిందయో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయా గురుబ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దే మహేశ్వర గురుక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ గురే శలోకా విషజే భవ వినా ఇదే శవి విద్యానాక్షిణమూర్త శమంగళమాంగల్యే శివే శర్వార్ధ సాధికే శ్యే త్ర్యంబకే దేవి నారాజరి నమోస్ జయతు జయత్ దోదేవకీనందనజ జయతుయత్ో వృష్టివృశ ప్రదీప జయతుయతు మేఘ శ్యామల కమలాంగో జయతుయత్ పృథ్వీ వారాణా ముకుంద మిరోప అంతరాయతిరోపశాంతయంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజివ్యం కరుణా సృణ్ కటాక్షపాతై కంబకు సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమ పటీ కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షి పక్ష్మలాక్షీ కలిపించీ విభాసి వైరించీ వాగర్థా వివ సంపృ వాగర్థ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషేణం నిధయే సర్వీనా దక్షిణాూర్త నమ నారాయణ సమారంభా వ్యాస శంకరమ అస్మాచార్యపరు పరంపరాం నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరే యజ్ఞ అచ్యుతోవిందనంతకేశోహృష వాసునోస్ మూకం కరోతి వాచాం పంగుం లంఘయతే గిరిం యత్పాతమహం వందే పరమానందమాధవం పరమానందరకలిదర్శితాత్మద్రికలితోన్నతూడ ఇతరకరగృహీత వేత్ర మమృది సన్నిధి మాతనోతు సన్నిధి మాతనోతు్రీమాత్రే నమ య నమయ శ్రీకృష్ణ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాంబాయ నమ్ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ జగద్గరుభ్యో నమ జగద్గురు కృపతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో నేను రోజున మూడవ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని ప్రారంభించుకున్నాం కర్మయోగం జ్ఞానయోగం ఈ రెండు కూడా రెండు విధములే ఉన్నటువంటి నిష్ఠ అని చెప్తూ అందులో సాంఖ్యులకు అనగా పరమార్థ వస్తుతత్వ వివేకము కలిగినటువంటి వారికి జ్ఞానయోగము కర్మయోగేని యోగినాం యోగులకు అనగా కర్మనిష్ట కలిగినటువంటి వారికి కర్మయోగము అని తెలియజేస్తూ అసలు కర్మ యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు ఇవాళ జ్ఞానయోగి ఉన్నాడు అంటే అతను ఒకప్పుడు నైష్కర్మ్యం లేదా నిష్కామ చేయడం వలన నైష్కర్మ స్థితి కానీ వెళ్ళాడు అందుకే ఎట్టివేళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మను తక్కువగా చూడరాదు అని చెప్తున్నారు పైగా సాధన ప్రధానంగా నిష్కామ త్రిగుణాతీత స్థితిపై బాగా అవగాహన కలిగి మహావైరాగ్యం కలిగినటువంటి వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడై వాడు కర్మను త్యజించాడు జ్ఞానం లేకుండా కర్మను త్యజిస్తే వాడు భ్రష్టుడవుతాడు ఇది తెలుసుకోవాల్సినది అందుకే నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోత్తుతే నన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి అనే మాటలో కర్మలని ఆచరించకుండా నైష్కర్మ్యము లభించదు నైష్కర్మ్యము అనగా జ్ఞానస్థితి అని అర్థం ఇక్కడ అంటే కర్మల అవసరము లేని స్థితి నైష్కర్మ్యం అది కర్మలు ఆచరించకుండా లభించదు సుమా కేవలం కర్మల్ని త్యజించినంత మాత్రాన అతడి సిద్ధిని పొందలేడు సిద్ధి అంటే జ్ఞానాన్ని పొందలేడు మోక్షాన్ని పొందలేడు అని అర్థం తెలుసుకోవాలి నహి కశ్చిత్ క్షణం అవి జాతుతిష్ట కర్మ కృత్ కార్యతే యవసర్మ సర్వ ప్రకృతి జైర్గుణయి ఈ శ్లోకం గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం నహి కచ్చిత్ క్షణమపి జాతుతిష్ట కర్మ ఏ ఒక్కడు కూడా ఇక్కడ సర్వ అన్నప్పుడు అందరూ అని అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సరే ఏ మనుష్యుడైనప్పటికీ కూడా కశ్చిత్ అంటే ఏ ఒక్కడైనా సర్వ అంటే అందరికీ వర్తిస్తున్నది ఏ సమయంలో ఒకనొకప్పుడు కూడా జాతు క్షణమపి అంటే ఒకనొకప్పుడు క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఉండలేడు ఎందుకంటే వాడు చేయకుండా ఉందామన్నప్పటికీ కూడా అప్రయత్తంగా చేస్తాడు అవసర కారణం ప్రకృతి జైహి గుణై ప్రకృతి జనితములైన గుణముల చేత ప్రకృతి జనితము గుణములు అంటే సత్వర్జస్తమ గు గుణాలు వాటితో పనిచేసి వాటి వల్ల ఏర్పడినటువంటి పంచేంద్రియములు వా అనుభవించే విషయములు ఇత్యాదులన్నీ ఇక్కడ ప్రకృతి జై గుణై అని చెప్పబడుతున్నాయి ప్రకృతి గుణముల చేత అవసుడై అంటే అప్రయత్నముగానే కర్మ కార్యతే కర్మలు చేయడానికి అతను బాధ్యుడవుతున్నాడు దీన్ని బట్టి వాడు ఊరుకున్న ప్రకృతి ఊరుకోదు ప్రకృతి అనేదానికి ఇక్కడ మన త్రిగుణాత్మకమైన ప్రకృతి తెలుసుకుంటున్నాం కానీ మళ్ళీ కొంతసేపు ప్రకృతి గురించి తెలుసుకుంటాం ఇది మనకి వచ్చింది శరీరం శరీరంలో ఉన్న దీనికి ప్రకృతి ఉంది దాని పని చేస్తూ ఉంటుంది అది చెయ్యడమే కాదు చేయిస్తుంది అంటే దేహంతో తాదాత్వం చెందిన మనం చేస్తూ ఉంటాం కానీ ప్రేరేపిస్తుంది ప్రకృతి సుమా ప్రతి వాడికి కూడా ఇక్కడ బాగా తెలుసు సర్వ అన్నారు కూడా అందరూ కూడాను గుణముల చేత ప్రేరేపింపబడిన వారే కర్మలాచరిస్తారు అని భగవానుడి యొక్క భావం కదా అందరూ కూడాను అంటే కర్మనిష్ఠులు జ్ఞాననిష్ఠులు కూడానా అని ప్రశ్న వేస్తుంది కానీ ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవడానికి భగవత్పాద వారు చెప్తున్నారు సర్వ అంటే ఇంకా జ్ఞానము పొందని అందరూ అని అర్థం ఇక్కడ అన్నాడు ఇక్కడ అంటే జ్ఞాననిష్ట పొందని అందరూ కూడాను అవసరే కర్మ చేస్తూనే ఉంటారు జ్ఞాననిష్ఠుడికి కర్మ ఉండదు ఇది తెలుసుకోవాల్సింది జ్ఞాననిష్ఠుడు అంటే అలాంటి వాడు కోర్టు కూడా దొరకడం మహా కష్టము సన్యాసంలో దీక్ష తీసుకున్నాక రెండు రకాలు ఉంటుంది వివిధిష విద్వత్ అని అయినటువంటి వాడి వాడు విచారణ మార్గంలో ఉన్నప్పటికీ సన్యాసం అనొక పద్ధతిలో వెళ్ళాడు కనుక వాడు కర్మ నాచరించదు కానీ వాడికి సన్యాస విధులు ఆ సమయంలో నిగ్రహాదులు అవసరమే విద్వత్ సన్యాసంలో సిద్ధ వాడికి వర్తించవు అందుకే జ్ఞానం కలగనంత వరకు అందరూ కూడా కర్మ చేయవలసినదే కనుక జ్ఞాననిష్ఠులు కాని వారందరూ అని అర్థము మన ఇక్కడ చెప్పారు అంటే ఆత్మజ్ఞానము లేని వారందరూ కూడాను కర్మ అవశంగానే చేస్తూ ఉంటారు కర్మయోగం గురించి కాదు కర్మాచరణ ప్రతివాడు కర్మాచరణ చేస్తుంటాడు మరి జ్ఞానులకో వాళ్ళకి వాళ్ళకి త్రిగుణాలు ఉంటాయి కదా శరీరం ఉందంటే త్రిగుణాలు ఉంది త్రిగుణాత్మకమైన పంచభూత ఇంద్రియములు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు మరి వాళ్ళ కర్మ చేయకుండా ఉంటారా అంటే ఇక్కడ పదునైన విషయాలు అండి ఇవన్నీ స్థూలంగా వినేది కాదు పదునైనవి ఈ పదునైనది ఎవరు గ్రహించగలదంటే తరించాలని కోరుకున్న సూక్ష్మ వివేచన చేస్తారు అది లేనటువంటి వారికి స్థూలత్వం తమోగుణంగా మొదటే ఆవరిస్తుంది అందుకే శ్రద్ధగా వినవలసిన అంశం ఇక్కడ చూపిస్తున్నాడు జ్ఞానినాంతు గుణై రచాలమానా చలనా చలనాభావాత్ కర్మయోగో నోపద్ధ్యతే అని అడిగడు జ్ఞానినాంతో గుణై రచాలమానాం అంటే జ్ఞానులకు గుణములు చలింపజేయలేవు అని అడిగడు అంటే కూడా శరీర కర్మలు జరుగుతుంటాయి అంటే ఉచ్స నిశ్వాసాలు ప్రాణం తీస్తూ ఉంటుంది ఆకలి దెప్పికలు ఉంటాయి అలాగే ప్రారంభం ఉంది గనక ఆయా అనుభవాలు వస్తూ ఉంటాయి వాడికి రోగాదులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ చలింప చలింపజేయలేవు అవి చలింపజేయలేవు సరికదా వీడు స్వతహా చలనాభావాత్ వీడు చలించడు అవి చలింపజేయలేవు వీడు చలించడు ఎందుకంటే జ్ఞానం దృష్టి అయిపోయాడు కదా అంటే తాను బ్రహ్మమైన స్థితి వాడికి అది మన ఊహకు కూడా ఉందది స్థితి అది సిద్ధావస్థ అంటే స్థితప్రజ్ఞుడు ఎవరి గురించి చెప్పుకున్నావు వాడి గురించి వాడి జ్ఞాననిష్ట వాడి సాంఖ్యనిష్ట కనుక అటువంటి వాడు చలించడు చలింపబడడు కనుక అతన్ని ప్రకృతి గుణములు కూడా అవసహ కర్మ చేయించలేవు అంటే మరి వాడు ఊపిరి తీస్తారు కదండి ఇవన్నీ అంటే వాడికి ఇవి కలుగుతున్నా ఇది ఎప్పటికప్పుడు ఇవి దేహగుణములు ఇది ఇంద్రియ ఇది మనో లక్షణములు అనుకుంటాడే తప్ప అది నా లక్షణము నేను అనుకోడు తాను సచిదానందమైన బ్రహ్మములందే నిశ్చితులై ఉంటాడు గనక ఆయా కర్మలు శరీరములమే అనుకుంటాడే తప్ప ఆ శరీరం అంటుకోడు గనక అతడికి అది వర్తించదు అని చక్కటి అద్భుతమైన సూక్ష్మమైన విషయాన్ని భగవత్పాద చెప్పారు అదే చెప్పకపోతే జ్ఞానికి కూడా కర్మ ఉంటుందని వాడే రాసేస్తాడు జ్ఞానికి కర్మ ఉండదు వాడు కర్మ అవసరం లేదు జ్ఞాని అంటే ఆరుహుడ జ్ఞాని గురించి తెలుసుకోవాలి జ్ఞాన సాధనలో కూడా ఆరురోహ ఆరుహ ఉంటుంది జ్ఞానం విచారణ దశలో ఉన్నప్పుడు అది ఇంకా సాధన దశ సిద్ధదశకు చెందిన జ్ఞాన గురించి చెప్తున్నాడు ఇది సిద్ధుడైనటువంటి వాడు అంటే స్థితప్రజ్ఞుడు యొక్క విషయము అటువంటి వాడు ఇలా ఉంటాడు అని చెప్తున్నారు కర్మయోగం నోపద్ధ్యతే ఎలాగయ్యా అంటే వెలుగు ఎప్పటికప్పుడు చీకటిని కబలిస్తుంది ఎలాగో అదే విధంగా జ్ఞాననిష్ఠుడు ఈ ప్రకృతి జములైన గుణముల్ని బ్రహ్మలీనమే చేస్తాడు తప్ప దానికి అంటుకోడు అద్భుతమైనటువంటి అన్వయాన్ని అందించారు ఇక్కడ ఈ స్థితి రాకుండానే అంటే ఈ స్థితి చాలా బాగుండొచ్చు కానీ స్థితి నాదనుకోవద్దు పెద్ద చిక్కు ఏమిటంటే జ్ఞానం మీద ఆసక్తి ఉండడం చాలా మంచిదే జ్ఞానం వింటున్నప్పుడు నేను జ్ఞానినేమో అని కలిగితే మాత్రం ప్రమాదం జ్ఞానినని భ్రాంతితో గానీ కర్మని విడిచిపెట్టావా అప్పుడు నన్ను భ్రష్టు అంటారే తప్పింకోడు కాదు అందుకే ఎట్టి పరిస్థితుల్లోని కర్మయే మోక్షం అని చెప్తున్నాడు సాధకుడికి అయితే అది సాక్షాన్ మోక్షం ఇవ్వకపోవచ్చు జ్ఞానమే సాక్షాన్ మోక్షం ఇస్తుంది కానీ ఇటువంటి కర్మ లేకపోతే జ్ఞానం దాకా వెళ్ళలేవు అందుకు ఇదంతా కర్మ యొక్క ప్రాధాన్యాన్ని చెప్పినప్పటికీ జ్ఞానిని మరువట్లేదు జగద్గురువు ఎందుకంటే ఆ జ్ఞాని ఇవ ఉంటాడని తెలుసుకోవాలి ఇక్కడ లేకపోతే మాటి మాటి కర్మయోగనే జ్ఞానం అనుకునే ప్రమాదం ఉంది ఇక్కడ అందుకే జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది కర్మయోగాన్ని గౌరవించాలి అయితే ఒకటి కర్మయోగం కంటే క్రింది స్థాయి ఒకటి ఉంది అక్కడ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అదే తెలుసుకోవాలి ఇక్కడ అందుకే సనాతన ధర్మంలో ప్రధానంగా అది ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటున్నాం కర్మయోగం కంటే క్రింది స్థాయి ఏమిటంటే సత్కర్మాచరణ సత్కర్మాచరణ సకామంగా కూడా ఆచరిస్తాడు అయితే వాడికి ఏంటి కర్తవ్యం ఎక్కువ మంది వీళ్లే కదా ఉంటారంటే ఎక్కువ మంది వాళ్ళు కూడా ఉండరండి మీరు గమనించారలేదు సకమంగా సత్కర్మ ఆచరించే వాళ్ళు కూడా తక్కువే ఉంటారు ఎక్కువ మంది ఇంద్రియాలను సుఖపెట్టడానికి లౌకికమైన కర్మలు ఎన్నో చేస్తూ ఉంటారు అందరూ ధర్మం ఏమిటో ఆ ధర్మం కూడా మీమాంస చెయ్యరు వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పశు సమాన జనులు పశు సమానం బాగా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్పడం కోసం భగవద్గీతని వాళ్ళు ఈ స్థాయిలోంచి మొదలు పెడుతున్నాం వాడు పశు సమానలు రోజు గుర్తుపెట్టుకునే ప్రవచనమేనండి ఈ పశుసమానులు ఎక్కువ సంఖ్యలు ఉంటారు మళ్ళీ చెప్పుకుంటే ఇంద్రియాన్ని సుఖపెట్టాలి ఏం లేదు పరం లేదు బ్రతుకున్నంతగా సుఖంగా బతుకుదాం ఎవడు చూడొచ్చాడు ఏం పరం అయ్యో ధర్మం ఒకటి ఉంది అది అక్కడ అవిడికి కావాలి సుఖపడ్డమే ప్రధానం అనుకునే ఎక్కువ మంది వీళ్ళకంటే పై వాళ్ళు వాళ్ళు ఎవరంటే వాళ్ళ కోరుకుంటుంది కానీ ధర్మబద్ధమైన కోరుకుంటుంది అదేవిధంగా ధర్మాన్ని సత్కర్మని ఆచరిస్తారు వీళ్ళు వాళ్ళకంటే మంచివాళ్ళు ఈ మొదటి చెప్పిన వాడు గత అధోగతే ఇప్పుడు చెప్పిన వాడి అటు ఇటు తిరుగుతున్నా ప్రమాదం లేదు తర్వాత మంచి జన్మలు ఎప్పటికైనా వస్తాయి ఒక వందల వేల జన్మల తర్వాత ఎప్పుడైనా వాడికి భగవంతుడి వైపు బుద్ధి వెళుతుంది కానీ వీళ్ళ కంటే వీళ్ళ కొంచెం తక్కువే ఉంటుంది వాడి ఎక్కువ సంఖ్య తక్కువ ఎవడదంటే కర్మయోగి సంఖ్య తక్కువ వాడు విద్యుక్తమైన కర్మని ఆచరిస్తాడు కర్మయోగి అంతేగాని అన్ని సకామ కర్మలన్నీ చేయడం ఏది తనకి విధో అదే చేస్తాడు ఆ చేసేటప్పుడు కూడా నేను చేస్తున్నానని అహం ఉండదు ఫలాసక్తి అంతకంటే ఉండదు కేవలం ఈశ్వర్ ఈశ్వరార్థం ఈశ్వరాపణ బుద్ధి అని కూడా లేదు ఈశ్వరార్థం ఇంకా సత్కర్మాచారంలో మొట్టమొదటి ఈశ్వరాపణ బుద్ధి ఉండొచ్చు కానీ ఇక్కడ ఈశ్వరార్థమే అటువంటి నిష్కామ కర్మయోగ స్థితి సామాన్యం కాదు నిష్కామ అని అర్థం కావడం కోసం పెట్టాం కానీ కర్మయోగం అనే అనాలి సకామ కర్మయోగం అనే పదం తప్పు సకామం వస్తే కర్మయోగమే కాదు నిష్కామం కర్మయోగం అవుతుంది అంటే ఏది జ్ఞానానికి సహకరిస్తుందో దాన్ని యోగం అని చెప్పుకోవాలి యోగం యోగం అనే మాటకి ప్రధానార్థం ఉపాయం అందుకే ఇక్కడ కర్మయోగము అంటే జ్ఞానప్రాప్తి ఉపాయము మరి జ్ఞాన యోగము అంటే విచారణ రూపంగా ఉన్నటువంటి జ్ఞానం అక్కడ యోగం స్థితి జ్ఞాన యోగం కాదు జ్ఞానమే ఆ స్థితికి వెళతాడు ఇది జాగ్రత్తగా కర్మయోగ జ్ఞాన యోగ శబ్దములు వ్యవహరిస్తున్నప్పుడు తెలుసుకోవాలి కనుక లౌకిక వ్యవహారాల్లో కొట్టుమిట్టాడేవాడిని కర్మయోగి అనరాదు కర్మిష్ కర్మ లంపటడు అయితే నియమబద్ధంగా కర్మను ఆచరిస్తే ఇంకా ఇప్పుడు వచ్చాడు ఈ కర్మయోగి గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ భగవానుడు అంటే దీన్ని బట్టి మనకి ముక్తి కావాలి అంటే మనం అనుసరించవలసిందేని తడుముకోకుండా చెప్పాలి కర్మ యోగము అనగా నిష్కామ నిష్కామ నిస్సంగ సమత్వ ఇన్ని కూడా కర్మయోగానికి విశేషణాలు మాత్రమే కర్మయోగులు కావాలి కనుక మన అందరం ఇప్పుడు ఎంచుకునేది ఏది కర్మయోగం మనం ఉన్నదానికి అనుకూల అనుకూలం కర్మయోగమే అది పాఠం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రతివాడు కూడాను ఇది అమలు పరిచే ప్రయత్నం చేస్తే ఇంకా జీవితంలో మరో పాఠం అవసరం లేదు మరి మిగిలిన మరి ఎందుకంటే అధ్యాయాలంటే దీనికి మెలకువలు చిట్కాలు మరింత తెలుసుకోవడానికి అందుకే ఇది అత్యంత ప్రధానమైనటువంటి అధ్యాయంగా మనం భావించాలి కృష్ణుడు కావాలంటే అంటే పరమాత్మ కావాలంటే ఎంతకు తప్ప మరొక మార్గం లేదండి భగవానుడు ఎంత అద్భుతంగా ఈ కర్మయోగాన్ని చెప్పాడో గమనించుకుంటే కర్మేంద్రియాణి సంయమ్య ఏ ఆస్థే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతి కొంతమంది లేనిపోని వేదాంతపు కబుర్లు చెప్పి కర్మల్ని విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టడానికి వాళ్ళే మహా ఏం చేస్తారు కర్మేంద్రియాన్ని సంయమ్య వాళ్ళ కర్మేంద్రియాలని నియమిస్తట కర్మ చేసి ఇంద్రియములు ఇక్కడ ఇక్కడ కర్మేంద్రియాన్ని అన్నప్పుడు కర్మ చేసే ఇంద్రియములతో పాటు కన్ను ముక్కు చెబు కలుపుకున్న పర్వాలేదు జ్ఞానేంద్రియములైన కర్మ నిగ్రహిస్తారు మనస్సును పక్కన పెట్టండి కర్మేంద్రియాని సంయమ్య ఈ ఆస్తే మనసాస్మరన్ కర్మేంద్రియాలను అఠం పట్టి తప్ప మనస్సుతో మాత్రం ఇంద్రియార్థ అన్ స్మరన్ చింతన చేస్తూ ఉంటారు వారు ఎవరయ్యా అంటే విమూఢాత్మ మిథ్యాచార రెండు టైటిల్స్ ఇచ్చారండి వాడికి వాడు విమూఢాత్ముడు అంటే మూఢుడు విశేషమైన మూఢుడు వాడు పైగా వివిధ విధాల మూడు వాడు మూఢత్వం అనేక రకాలుగా వాళ్ళు ఉంటుంది ఎందుకంటే పేరుకి అటం పట్టాడు కానీ అన్ని కోరికలు వాడుకున్నాయి మనసుతో వాడు అన్నిటినీ చింతన చేస్తున్నాడు ఇవాళ తిండి మానేశాడు కానీ ఎన్ని చింతన చేస్తున్నాడు తిండే కాదు ఇలాగ అన్యను కనుక ఇవాళ ఏదో బిగించు కూర్చున్నాను నేను విన్నాను కనుక ఇంద్రియ నిగ్రహం అని చెప్పేసి వాళ్ళు ఇంద్రియ నిగ్రహంలో కూర్చున్నాడే తప్ప వాడు మనసాస్మరణ మనస్సు దాన్ని చేస్తుంటాడు ఆ మనస్సు దాన్ని చేసేవాడికి శరీరంతో ధర్మబద్ధంగా చేయొచ్చు కదా తన కర్మల్ని విడిచిపెట్టేసి హఠం పట్టి కూర్చున్న వాడు మనసాస్మరిస్తున్నప్పుడు వాడిని విమూఢాత్ముడు అనాలి మిథ్యాచారుడు అనాలి మిథ్యాచారుడనే మాట భగవత్పాదులు వారు అంటారు మృషాచారా పాపాచార అని గొప్ప మాట అన్నారు అంటే వాడు ఇది ఆచారం కాదు ఆచారం వలే కనబడుతుంది అది మృష అంతేకాదు ఆచారం పాపమే వాడి అధోగతి పాలు కనుక పాపాచార అది ఆచారం కనబడుతుంది కనుక ఆచారం కాదు అంటే సరిపోదు దానిది పాపము కూడా అది అని చెప్పడం ఇక్కడ కనుక బలవంతంగా కర్మలన్నీ మానేసి ఇంద్రియాలు నిగ్రహించినంత మాత్రాన్ని సరిపోదు మనసాస్మరణ్ దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే కొద్ది కాలం క్రితం జరిగిన ఒక ఘట్టం ఒక ఆమెకి సరిగ్గా పెళ్లి చూపులు వచ్చేటప్పటికల్లా ఒక వికారం వచ్చి భయంకరంగా మారిపోతుందట ఎవడొస్తాడో వాడు వెళ్ళిపోతూ ఉంటాడు పెళ్లి జరగట్లేదు ఇలా జరుగుతూ ఉంటే ఇది సైకలాజికల్ డిఫెక్ట్ అనుకున్నారు మిగిలిన సమయాల్లో బాగానే ఉంటుంది ఒక తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లాడు తంత్రంలో సిద్ధ ఆయన వెంటనే ఈమెను ఎందుకు పట్టి పీడిస్తున్నామని అడిగేటండి అంటే ఆమెను పట్టిందుకు పిశాచం ఎవరా పిశాచం ఆ పిశాచం గత జన్మేది అంటే సన్యాసి ఆశ్చర్యంచడండి అతను సన్యాసిట సన్యాసై ఉన్నాడు సన్యాసై ఉన్నప్పుడు నిగ్రహించుకోవాలి కదా బలవంతంగా నిగ్రహించుకున్నాడు ఏ తప్పు చేయలేదు నిగ్రహించుకున్నాడే కానీ అప్పుడు ఈమె వెళ్ళి ఆయనకు సేవ చేసుకునేది ఆ సేవ చేసుకునేటప్పుడు ఈమె పట్ల కాముక దృష్టి ఉండేది అతనికి కానీ నిగ్రహించుకునేవాడు దృష్టి మాత్రం అలా ఉండిపోయింది అతడు మరణించాడు మరణించిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఇంకా ఈమెని సుఖపడి నివ్వకుండా పీడించడం ఇక్కడ వెంటనే తెలుసుకుని తాంత్రిక సిద్ధుడు అతన్ని ఏదో బంధించేదో ప్రక్రియ చేసేడండి తర్వాత విషయం ఈ కథ ఇటీవల కొద్ది కాలం క్రితం ఒక సిద్ధ ప్రకటించాడు జరిగినది అని ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే వేషాలు వేసినంత మాత్రాన సరిపోదు అందుకే వాటన్నిటిని జయించకుండా నిగ్రహించకుండా సక్రమంగా నిష్కామ కర్మయోగం లేకుండా హఠాత్తుగా సన్యాసిస్తే ఇది ప్రమాదం అందుకే సన్యాసం అంత తేలిక్ కాదు ఎవడి పెడితే వాడు దానికోసం ప్రయత్నించరాదు ఇది తెలుసుకోవాల్సినది ఒక ఆయన పాపం కుటుంబంలో దరిద్రం తట్టుకోలేకపోయేట ఆ పిల్లల్ని భార్యని కుటుంబాన్ని ఇవన్నీ గందరగోళం భరించలేక ఒక రాత్రి పారిపోయాడు పారిపోయిన క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసం చూశాడు ఇదేదో బాగుంది అందరూ వెళ్ళి దండాలు పెడుతున్నారు పళ్ళు పెడుతున్నారు ఇదేదో బాగుంది ఇది అయిపోతే అని ఏదో ఆయన ఆశ్రయించాడు కొద్ది రోజులు సేవ చేయగానే ఆయనకేదో దయపెట్టి సన్యాసం ఇచ్చేసాడు ఆయన ఇలా పొ పొరపాటు పడుతుంటారు సన్యాసులు కూడా కానీ వాడు సన్యాసం పుచ్చుకుంటాడు వీడికి ఇచ్చేస్తాడు ఇంకా ఆమెకు కూడా సన్యాసం ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళందరూ సన్యాసులో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మనకు తెలుసు వాళ్ళు మళ్ళీ కర్మలం పుటలు తిరుగుతారు వాసనలన్నీ ఉంటాయి ఇలాంటి వాళ్ళని మిథ్యాచారుడు అని కృష్ణవర్మతో టైటిల్ ఇచ్చారు ఇది తెలుసుకోవాలి కనుక ఎటువంటి వాడు సన్యాసించాలండి అది ఆ స్థితి లేనంత వరకు కూడాను సత్కర్మానుష్ఠానమే ఉండాలి ఇక్కడ వైరాగ్యం ఉందా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అంతేగాని కర్మని పరిచయించుకు పైగా కర్మ చేయడానికి రుణత్ర విమోచనానికై నువ్వు జన్మించిన వాడు చెయ్యకుండేలాగా ఇది చాలా ముఖ్యమైన అంశం మొత్తానికి ఏం చేశాడంటే సన్యాసి ఇచ్చేసాడు కదా ఈయన కొన్నాళ్ళు క్షేత్రాలు తిరిగాడు కానీ ఒకసారి ఊరింటికి వెళ్తే బాగుండు అనిపించింది టికెట్స్ అయిపోయింది వచ్చాడు ఇంటికి ఇంటికంటే ఊరికి వచ్చాడు అక్కడక్కడ కూర్చుని మరి సన్యాసి వేషం ఉంది కదా దాన్ని తగ్గట్టు కూర్చున్నాడు వాకప్ చేశాడు తన ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు భార్య లేదు ఎవరు లేరు వాళ్ళు దారు వాళ్ళు చూసుకున్నాడు సుఖంగా తర్వాత అంతే కదండి కూర్చునున్నాడు ఒక ఆయన పోల్చుకున్నాడు పోల్చుకుని ఎన్నైనా ఎలా ఉన్నావు అసలు తొందరపడి సన్యాసం పుచ్చుకున్నావేమో అసలు అప్పుడే కొంచెం ఆలోచించుంటే బాగుండు అంటే ఏం చేస్తాం పుచ్చేసుకున్నాం కదా ఇప్పుడు మాత్రం నేను సిద్ధమన్నా పిల్లని ఎవరిస్తారన్నట్టండి అంటే వాడి లోపల వాసన ఎలా ఉందో చూడండి ఇక్కడ వరకు ఇంకా పోలేదు ఇదా సన్యాసం అంటే అందుకు దయచేసి వేషాలు చూసి మోసపోవద్దు కలియుగంలో ఇలాంటివి ఎక్కువ అవుతాయి దంభాచారాలు మిథ్యాచారాలు ఎక్కువ అవుతాయి ఇది తెలుసుకోవాలి అందుకే ఎప్పుడు కూడా మనం గృహస్థ బ్రహ్మచర్య దాశ్రమాన్ని తక్కువగా చూడకూడదు నువ్వు గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు ధర్మబద్ధంగా కోరికలుంటే ధర్మబద్ధమైన కోరికతో కర్మ చే తప్పేం లేదు నిష్కామ కర్మయోగం అది క్రమంగా తీసుకెళుతుంది ధర్మబద్ధంగా నువ్వు సత్కర్మను ఆచరిస్తే అది ఎప్పటికైనా అసత్కర్మ ఆచరించేప్పుడు ఒక్కడ మాత్రం మర్చిపోకండి పరమేశ్వరుణ్ణి మర్చిపోవద్దు సత్కర్మ ఆచరించేటప్పుడు ధర్మబద్ధమైన సుఖం కోసం ఈశ్వరార్పణ బుద్ధి కర్మాచారంలో ఉన్నట్లయితే ఎప్పటికీ నీకు తొందరగానే వివేకాన్ని వైరాగ్యాన్ని కలిగించి అది క్రమంగా జ్ఞానస్థితిని ఇవ్వలేకపోయినా నిష్కామ కర్మయోగిని చేస్తుంది ఇక్కడ వివేక వైరాగ్యాలు కలిగితేనే కదా నిష్కామాని శబ్దం ఏర్పడుతుంది వివేక వైరాగ్యాలు లేకపోతే నిష్కామ ఎక్కడి నుంచి వస్తుంది అనిత్యము నిత్యము అనే వివేకం ఉన్నప్పుడే అనిత్యంపై నిష్కామం ఏర్పడుతుంది కనుక నిష్కామము వైరాగ్యము నిస్సంగము సమత్వము ఇవన్నీ కూడా వివేకం ఏర్పడతాయి అందుకే సమోభూత్వ సంగత్యత్వ నిష్కామోభూత్వ ఇత్యాది మాటలు అన్నీ ఒకే స్థితికి సంబంధించినవి వివేకం వల్ల కలిగే సంస్కారం అది ఏం చేస్తావు ఈశ్వరార్థం అప్పుడు యోగం అయిపోతుంది ఇది సాధకులైన ప్రతి సత్యం గురించి తెలుసుకోవాల్సిన ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి అలా లేకుండా కేవలం బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించు కూర్చున్నంత మాత్రాన వాడు ఎదురు జితేంద్రియుడు అనుకోవడానికి లేదు జితేంద్రియుడు కాని వాడికి సన్యాసం ఏంటయ్యా ఇది తెలుసుకోవాల్సినది అందుకే బలవంతంగా కర్మత్యాగం కూడదు ఒకవైపుని ఇంద్రియాలు ఇవి మన శరీరంలో సహజంగా ఉన్నటువంటి ఇన్స్టింక్ట్స్ అవి ప్రేరేపిస్తూ ఉంటే నువ్వు బలవంతంగా నిగ్రహించుకుంటేది ఏంటి అందుకే వాటి ధర్మ మార్గం పట్టించు అది ఇందులో చెప్తున్న ధర్మ మార్గమే సత్కర్మ మార్గం అంటే ఎస్తింద్రియాన్ని మనసా కానీ మిథ్యాచార శబ్దానికి కూడా అర్థం తెలిసింది కదా ఎస్తింద్రియాన్ని మనసా నియమ్యార్హు అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్యందుకే ఎస్తింద్రియాణి మనసా నియమ్య చాలా జాగ్రత్తగా చెప్తారండి మా గురుగారు కృష్ణ పరమాత్మ ఎక్కడ బెసక్కకుండా మనసా ఎస్తింద్రియాని నియమ్య మనస్సుతో సహా ఎవడింద్రియాలు నియమిస్తాడో మనస్సు నియమించకుండా ఇంద్రియాలు నియమిస్తే పైవాక్ష్యం చెప్పాడు కర్మేంద్రియాన్ని సమయ ఏ ఆస్తే మనసాస్మర్ కనుక ఇప్పుడు చేయవలసింది ఏంటి మనస్స నియమించాలి మనస్సుతో సహా ఇంద్రియాన్ని నియమించితే వాడు సన్యాసి అయిపోనక్కర్లేదు కర్మయోగం అసక్త సవిశిషతే వాడు మనస్సుతో సహా ఇంద్రియాలను నియంత్రించాడు గనక అటువంటి జితేంద్రియుడై కర్మయోగాన్ని అసక్తుడై ఆచరిస్తాడు అసక్తుడై అంటే సక్తము లేకుండా అంటుకోకుండా అంటే మళ్ళీ మీరు నిష్కామ నిస్సంగ పదాలన్నీ ఇక్కడ తెచ్చుకోండి కానీ కర్మయోగంలో అసక్త యోగం అని దానికి పేరు సక్తుడు కాడు దాని మునగడు దాన్ని తాకడు అర్థం ఇక్కడ అందుకే అర్జున నియతం కురు కర్మత్వం ఇది ఒక అలా కొన్ని కొన్ని మాటలు కదా సమత్వం యోగ ఉచితే కురు కర్మత్వం కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్తున్నాడు నియతమైన కర్మను చెయ్యు నియతం కర్మ అంటే ఏమిటి తర్వాత చూద్దాం నియతం కుర కుర్మత్వం కర్మ జాయోహ్య కర్మణ అసలు కర్మ చెయ్యకపోవడం కంటే కర్మ చెయ్యడమే గొప్పది సుమా అంటే అసలు కర్మహీనుడై ఉండడం కంటే కర్మాచరణ చేయడం మంచిది అయితే కర్మాచరణ చేస్తుంటే బంధనాలకు వెళ్ళిపోతాను కదా అంటే అయితే నియతం కురు కర్మత్వం నియతమైన కర్మను చేయు నియతం అనే మాటకు అర్థం ఏంటంటే ఏది శాస్త్రము విధించిందో అది అని అర్థం చెప్పచ్చు నియతం నియమించినది ఇలా చెయ్యాలని నియమించినది అని ఒక అర్థం చెప్పచ్చు అప్పుడు విహితం కురు కర్మత్వం కూడా అనొచ్చు కానీ నియతం ఎందుకన్నాడు విహితం అంటే శాస్త్రము విధించినది విహితం కానీ నియతం అనే మాటలో ఒక అందం ఉంది అదేమిటంటే నియతం అంటే శాస్త్రము విధించిన విహిత కర్మను చేస్తున్నావు అంటే దానివల్ల ఏదో ఫలం ఉంటుందని చేస్తావు కానీ ఇక్కడ నియతం అనే మాటకి చక్కని మాట చెప్తున్నారు భగవత్పాల్ వారు నియతం అంటే నిత్యం నిత్యము చేయవలసిన ఏ కర్మ శాస్త్రం చెప్పిందో అది చేయాలి యహ ఎస్మిన్ కర్మని అధికృత ఫలాయచ అశ్రుతం తత్నియతం కర్మ అంటే ఏ కర్మ చేసినప్పటికీ కూడా అతడు ఫలం కొరకు వినబడదు అన్నాడు ఇక్కడ అంటే ఫలానా ఫలం కోసం ఈ కర్మ చేస్తున్నానను కాకుండా చేసే శాస్త్ర విహిత కర్మ నియతం కర్మ అంటే ఫలాశక్తి లేకుండా చేసేటటువంటి శాస్త్రవిహిత కర్మని నియతం కర్మ అనాలి ఇక్కడ పదం అది కానీ నియతం కురు కర్మత్వం కనుక అర్జున నీకు యోగ్యమైనది ఏమిటి అంటే శాస్త్ర విహితమైన కర్మ అసక్తుడవే చేయు అది కర్మజ్యాయోహ్య కర్మణ అసలు కర్మ లేనివాడి కంటే ఈ కర్మ చేసేవాడు గొప్పవాడు సుమా అంతే కదా కర్మ లేనివాడికి శరీరయాత్రాపిచితేన ప్రసిద్ధేద కర్మణ శరీరయాత్ర కూడా జరగసుమా కర్మ లేనివాడికి ఎందుకంటే శరీరం నడవాలా లేదా పది మంది భిక్ష పెడుతున్నారు కానీ తినేసి బతికేస్తావా వాడు భిక్ష పెట్టేవాడు సంపాదించాడా కనుక ఊరికి ప్రపంచం మీద పడి తినడం కాదు ఎవడు సోమరి కాకూడదు జీవితంలో శరీరం నడవాలన్నా కర్మ ఉండాలి అందుకే కర్మలు విడిచిపెట్టేస్తాను నేను దేనికి అంటను అనుకోవడం కూడా ఒకనొక పలా అయిన వాదం కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోతే యోగం కూడా బద్ధకల్లా వినబడుతుంది ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అందుకే శరీర యాత్రాపిచతే నసిద్ధేద కర్మ లేనివాడికి శరీర యాత్ర కూడా చక్కగా కొనసాగదు సుమా ఇందులో గొప్ప మాట చెప్పాడంటే నీతం కురు కర్మత్వం నీతమైన కర్మని చెయ్యు అని చెప్పడం అదే శ్రేష్టమని చెప్పడం దాని యొక్క వాక్యం అదేవిధంగా కర్మ లేనివాడికి శరీరయాత్ర కూడా సాగచ్చుమా అని చెప్పడంలో కర్మ చెయ్యని వాడు శరీరంతో ఉండడానికి కూడా అర్హుడుకాడు అని ఒక మాట ఉన్నది ఇక్కడ అందుకే సోమరికి బ్రతికే అర్హతే లేదండి ఇది తెలుసుకోవాల్సింది దీన్ని బట్టి ఎవడు పని చేస్తాడో వాడు సంపాదించాలి పని చేసి సంపాదించాలి పని చేయకుండా బ్రతికేయకూడదు అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పిత్రార్జితం అని చెప్పారు ఇక్కడ ఉత్తమ ద్రవ్యం ఏమిటంటే నువ్వు కష్టపడి సంపాదించింది ఉత్తమము అన్నారు మరి పిత్రార్జితం హక్కుంది కదా అంటే మధ్యమం అన్నాడు ఇక్కడ ఇంకా తర్వాత అధమం అధమాధమం చాలా చాలా ఉన్నాయండి చెప్తే కోపాలు వస్తాయి అక్కడికి చాలు మొత్తానికి స్వార్జితం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇంద్రియాలు కర్మ కోసం పుట్టిన వాటి కోసం వినియోగించాలి అవునా కదా నడవలసిన కాలం నడవనివ్వకపోవడం వల్ల ఇతర ఇంద్రియాలు ఉబ్బిపోయి తర్వాత నడకని పని పెట్టుకుంటున్నా అవునా లేదు పనిపెట్టుకుని నడుస్తున్నావు కానీ ఏది ఏది చేయాలో అది చెయ్యాలి ఇక్కడ కనుక దాని కర్మ అది చెయ్యకపోతే శరీరయాత్రన జరగదు కదా అటువంటి కర్మ మానేస్తానంటామేంటి కనుకనే శరీరయాత్ర జరగాలన్న కర్మ చెయ్యాలి కనుక కర్మ చెయ్యాలి అన్నప్పుడు మానవుడి కనుక సత్కర్మ చేయి జంతువులు పశువులు పక్షులు పరిశీలించు అవి నిత్యం కర్మని చేస్తూ నేను బ్రతకడం కోసం వాటకంటూ ఉన్నటువంటి కర్మని అలాగే నువ్వు కూడా శరీరయాత్ర చేస్తాను అనకూడదు మానవుడు కదా అందు శరీరయాత్ర ఎవడు కొనసాగించిన కర్మలేనిది నువ్వు మానవుడు గనక తరించాలనుకుంటే మానవుడు గనక తరించడానికి అవకాశం మానవుడికే ఉంది గనక అంతే గనక ఆఓ గేదో వచ్చి నీ మోక్షం పొందేదో అని ట్రై చేయదు నువ్వే చేస్తావు ఎందుకంటే నీకు ఆ బుద్ధి ఇచ్చాడు భగవంతుడు ఇది ఇచ్చాడు కనుకనే నియతం కురు కర్మత్వం ని నియతమైన కర్మను బట్టి కర్మకు ఉండవలసిన లక్షణం ఏంటి నియతం ఎలాంటి కర్మను సెలెక్ట్ చేసుకోవాలో భగవానుడు చెప్పేశారండి ఇక్కడ మీరు చెప్పారు కనుక చెప్పిన దగ్గర నుంచి నుంచి రాత్రి వరకు ఇంకా ఆఫీసులో అదే పనిగా పనిచేస్తున్నా రండి దాని కర్మను చెప్పాడు కృష్ణుడు బతకడం కోసం చేస్తున్నారు ఒక్కటే కర్మ కాదు లౌకిక వైదిక అని రెండు విధాలు ఉంటాయి వైదిక అన్నప్పుడు శాస్త్ర విహితానర్థం అందుకని అందరూ వైదికర్మ వేదంలో చెప్పిందే చేస్తారు అంటే వేదము చెప్పిందే స్మృతి చెప్పింది స్మృతి చెప్పినదే పురాణములు చెప్పాయి అవి శృతి స్మృతి శృతి శృతి స్మృతి పురాణములు ఈ మూడింటి ప్రకారంగా జీవించే వాళ్ళందరినీ వైదికులైనా అనొచ్చండి ఇక్కడ వాళ్ళందరూ వైదికులే ఆ మూడింటి ప్రకారం జీవించాలి ఆ మూడు ఒకే పరమాత్మ నుంచి వచ్చినవి గనుక అందుకే హిందూ అంటే ఎవరంటే శృతి స్మృతి పురాణముల ప్రకారం జీవించువాడు డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ దాని ప్రకారం జీవించేవాడి గురించి చెప్తున్నాడు ఎందుకంటే తరించాలంటే హిందూ ధర్మం తప్ప మరొక మార్గం లేదు అయితే గొడవ గొడవల కోసం మనం ఏదన్నా ప్రశాంతంగా ఊరుకున్నప్పటికీ కూడా వాద వివాదాలకు వెళ్లకుండా యుక్తిని ఉపయోగిస్తే మాత్రం ఇది ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే మానవులు ఎన్ని రకాలుగా ఉంటారో ఎన్ని మనస్తత్వాలు ఉంటాయి అర్థం చేసుకుని అందరికీ తగ్గ మార్గములు అన్ని రకాలు ఏర్పరిచింది ఒకే ఒక్క సంస్కృతి భూమి మీద దాని పేరు హిందూ ధర్మం సనాతన ధర్మం అన్ని రకాల మార్గాలు చెప్పింది కానీ ఇదొక్కటే పుస్తకం ఇదొక్కటే మార్గాలు ఎవరు చస్తావు జాగ్రత్త నరకానికి పడిపోతావు అన్నది ఇక్కడ ఇన్ని రకాల పద్ధతులు రకరకాల సంస్కారాల కోసం అన్నింటినీ మనం గౌరవిద్దాం కానీ మనదైన గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతేలాగా అది శృతి స్మృతి పురాణాదుల్లో చెప్పబడ్డ కర్మ ఏది అది నియతం అది వాటిని ఆచరించాలి సత్కర్మను ఆచరించాలి నియతం కురు అదే విధంగా అనాసక్తుడివి ఆచరిస్తే అది ముక్తిహుతమవుతుంది అయితే ఇప్పుడు నియతమైన కర్మ దేన్ని ఉద్దేశించి చేయాలి కర్మ సెలెక్ట్ చేసేసుకున్న అది నియతం దేన్ని ఉద్దేశించి చేయాలి కర్మ యజ్ఞార్థం కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ యజ్ఞమునకై అంటే యజ్ఞార్థం చెయ్యబడే కర్మ తప్ప అన్యత్ర లోక అయం కర్మబంధన యజ్ఞార్థం చెయ్యబడ్డ కర్మలు కాక ఇతర కర్మలన్నీ కూడాను అన్యన కర్మణ ఇతర కర్మల చేత ఈ జీవుడు కర్మబంధన కర్మబంధంలో తగులుకుంటాడు అంటే కర్మ చెయ్యాలి కానీ మళ్ళీ బంధించని కర్మ చేయాలి శాస్త్రవిహిత కర్మ కూడా బంధిస్తుంది నిన్ను శాస్త్రవిహితమైన పుణ్యకర్మ నీకు ఏకలోకసుఖాలు పరలోకసుఖాలు వచ్చి మళ్ళీ తిప్పేస్తుంది కానీ శాస్త్రవిహిత పుణ్యకర్మ కూడా యజ్ఞార్థం యజ్ఞమునకే చేసినట్లయితే అది బంధనముల్లో చిక్కించదు అందుకే నువ్వు చేయవలసిన కర్మ ఏంటి ఇప్పుడు యజ్ఞార్థం అందుకే తదర్థం అని మళ్ళీ తర్వాత మాట తత్ అర్థం అంటే ఆ యజ్ఞార్థమైనటువంటి కర్మనే హే కౌంతేయ కౌంతేయ నువ్వు చేయవలసింది నియతం కర్మ యజ్ఞార్థం కర్మ ఇప్పుడు రెండు మాటలు చెప్పాడు ఇక్కడ కర్మంత తె ఎలా తరించాలనుకునేవాడికి పాఠం ఎంతకంటే స్పష్టంగా వాడు చెప్తారండి ఇక్కడ నియతం యజ్ఞార్థం రెండు నియతమైన కర్మ కావాలి యజ్ఞార్థమైన కర్మ చేయాలి అంటే యజ్ఞమునకై చెయ్యు యజ్ఞమునకై చెయ్యు యజ్ఞమునకు అంటే అర్థమేమిటి ఏం చెప్తావు ఇక్కడ అసలు శాస్త్రవీతమైన కర్మలన్నిటికీ యజ్ఞములని పేరు పెట్టచ్చు మరి యజ్ఞార్థమున ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు అంటే దీనికి మా గురువుగారే అంటే శంకర భగత్పాల్ అద్భుతంగా చెప్పాడు యజ్ఞ అంటే యజ్ఞోవై విష్ణువు యజ్ఞం అనగా విష్ణువు అంటే వాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్మ అని యజ్ఞ ఈశ్వర తదర్థం యత్క్రియతే తద్జ్ఞార్థం కర్మ కానీ యజ్ఞమునకై కర్మ చేయు అంటే విష్ణువుని కోసం కర్మ చేయదు ఈశ్వరార్థం కర్మ అంటే అర్థం ఇక్కడ అంటే శివుడు కోసం చేయకూడదా భగవద్గీత సరిగ్గా విన్నవాడికి పిచ్చు ప్రశ్న రాదు ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు ఆయనే యజ్ఞస్వరూపుడు అని సర్వవ్యాపుడు గనక విష్ణు అని శుభస్వరూపుడు గనక శివుడు ఇది తెలుసుకోవాలి అందుకే భగవద్గీత విద్యార్థికి ముందు తెలియవలసినది ఈ దేవుడు గొప్ప ఈ దేవుడు తక్కువ అని అజ్ఞానం ముందు పోతే గానీ భగవద్గీత వినడానికి ముట్టుకోవడానికి అర్హుడు కాదని భగవద్గీత పట్టుకుని కూడా ఈ దేవుడు గొప్ప ఇంకో దేవుడు తక్కువ అని చెప్పాడంటే ఆ గురువు మన ముంచుతున్నా అని అర్థం తెలుసుకోండి ఇక్కడ ఎంత విశాలమైన భావం చెప్తోంది భగవద్గీత ఈ భగవద్గీత పట్టుకున్న నువ్వు శివభక్తునుకో ఆ యజ్ఞస్వరూపుడైన విష్ణువుని శువుడు అనుకుంటున్నావు నువ్వు విష్ణుభక్తుడు అనుకో ఆయన్నే విష్ణువు అనుకుంటున్నావు కానీ ఈశ్వరుడు ఎప్పుడు ఒక్కడే సృష్టిస్థితుల కారకడైన పరమాత్మ ఈశ్వరుడు డెఫినెషన్ ఇది ఆ ఈశ్వరుడు యజ్ఞస్వరూపుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే ఈశ్వరుడు ఎందుకు యజ్ఞం అన్నారంటే తర్వాత యజ్ఞం గురించి చెప్పబోతున్నాడు అప్పుడు మనకు అర్థం అవుతుంది ఒక్క పదం వ్యర్థం వేయడు కదా కానీ యజ్ఞో వై అని వేదని చెప్పింది స్పష్టంగా యజ్ఞమే విష్ణువు అంటే యజ్ఞ ఈశ్వర తదర్థం యత్ క్రియతే తద్జ్ఞార్థం కర్మ అంటే ఈశ్వరార్థమైన కర్మనే యజ్ఞార్థం కర్మణ అన్నారు ఇక్కడ రెండో మారు తదర్థం కర్మ మళ్ళీ తదర్థం దానికై అని చెప్పడంలో దాని యొక్క ప్రాధాన్యాన్ని చెప్తున్నాడు ఎందుకయ్యే యజ్ఞానికి అంత ప్రాధాన్యం ఇచ్చావు అంటే సహ యజ్ఞా ప్రజాసృష్వా పురోవాచ ప్రజాపతి అనీన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామధుక్ ఇక్కడి నుంచి ఏం అద్భుతమైన విజ్ఞానం ఇస్తున్నదో మన సనాతన ధర్మం గీతారూపంలో ఆ గీతామాతకు నమస్కారం చేయాలి తల్లి చెప్తోంది ఇక్కడ సహ యజ్ఞా యజ్ఞములతో పాటు ప్రజా ప్రజా అంటే సృష్టింపబడిన జీవులు ఇక్కడ ప్రధానంగా మానవులే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ విధమైనటువంటి కర్మ మానవులకి ఉంది గనక సహ యజ్ఞాహ ప్రజా సృష్వా పైగా చెప్పేవాడు మానవుడే వినేవాడు మానవులే కనుక మానవుల కోసమే సహ యజ్ఞాహ ప్రజా ప్రజా సృష్వా సహ అంటే తో అని అర్థం యజ్ఞములతో పాటు ప్రజలు సృష్టించేట్టు భగవంతుని బాగా తెలియాలని అంతేగాని మొట్టమొదటి మానవులు జంతువుల నుండి వచ్చిరి తర్వాత వాళ్ళకి బుద్ధి వికసించను వాళ్ళు వేదములు రచించిరి ఇది కాదు ఇక్కడ ఈ ఇది ఇది ఊహే కదా ఈ సృష్టి ఎలా జరిగింది అనేది వీడు మాత్రం చూశాడా ఇది వాడు ఊహే కానీ ఋషి సృష్టి ఎలా జరిగిందని చెప్తున్నాడేది వాడి దర్శనం వాడి తపస్శక్తి దర్శించాడు పరమాత్మ సృష్టి చేశాడు ఈశ్వరుని యొక్క సంకల్పత్య సృష్టి జరిగింది ఆస్తికం అంటుంది కదా కానీ ఆస్తిక ఈశ్వరుడు ఇక్కడ ప్రజాపతి అనుకున్నా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు తప్పేమీ లేదండి ప్రజాపతి అంటే పరమేశ్వరుడు పేరు అనుకున్నప్పటికీ అంతకంటే తప్పలేదు మనస్త్వష్ట ప్రజాపతి అంటున్నాం కదా గనుక ఆయనే విష్ణు శాస్త్రంలో చదువుకుంటున్నావు ప్రజాపతి అంటే విష్ణువే కానీ విష్ణు అనుకున్న తప్పలేదు ప్రజాపతి అంటే బ్రహ్మనుంది కనుక సృష్టికర్త బ్రహ్మదేవుడు గనక సృష్టికర్త బ్రహ్మదేవుడు యజ్ఞములతో పాటు ప్రజలను సృష్టించాడు ఎందుకు సృష్టించాడు అంటే అంటే మనం ఎలా పుట్టామో యజ్ఞం అలాగే పుట్టింది భగవంతుడు ఎంత దయామయ్య అంటే నిన్ను పుట్టిస్తేనే నువ్వు తరించే మార్గం పుట్టించాడు అది గొప్ప విషయం ఇక్కడ నిన్ను పుట్టిస్తూనే నిన్ను తరించే మార్గం చెప్పాడు అది దానితో పాటు పుట్టించడం అంటే అర్థం జీవులు వాళ్ళ కర్మానుగుణంగా పుట్టవలసి ఉంది గనక వాళ్ళని పుట్టిస్తూనే వాళ్ళు తరించడానికి గాను ఆయన సృష్టించాడు వేటిని యజ్ఞములను యజ్ఞములతో పాటు ప్రజలను సృష్టించి ఎప్పుడు పురా అంటే ఆది ఎందే సృష్టి ఆది ఎందే అర్థం ఇక్కడ పురా ఉవాచ ఈ రెండింటినీ కలిపి సృష్టించి ఆయన చెప్పేట అనేన ప్రశమిష్వం ఏషవోస్తిష్ట కామధక్ ఈ యజ్ఞములు మీకు కామధేనువుల్లాగా కోరిన కోర్కెలల్లా తీర్చుతాయి అన్నట్టు ప్రజాపతి అంటే మీరు ఏది కోరుకో పొందాలన్నా యజ్ఞము ద్వారానే పొందాలి తెలుసుకోండి ఇవాళ మనం ఏది అనుభవిస్తున్నామన్నా అది యజ్ఞము వల్లని అనుభవిస్తున్నాం ఇందులో సందేహం లేదు నేను ఏ యజ్ఞం చేయకుండానే నాకు ఇవాళ ఐశ్వర్యం వచ్చేసిందండి పిచ్చిన ఆయన ఈ యజ్ఞాలు గద్జన్మలు చేసేవి వచ్చింది తెలుసుకో ఇక్కడ యజ్ఞం లేని వాడికి ఈ లోకమే లేదు ఏది నువ్వు సుఖము యజ్ఞం వల్లనే అంటే కామధుఃక్ అని చెప్పడంలో కోరిన భోగములు ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావు యజ్ఞముల వల్లనే అనుభవిస్తున్నావు మరొకటి కాదు ఇది చెప్పడం కోసం పదకొండు అనువాకాలు చమకం ఉందండి ఇక్కడ అందులో ఎంత చక్కగా చెప్పాడు అశ్మాచమే మృతికాచమే గెరియస్చమే ఇవన్నీ కూడా యజ్ఞము వల్లనే లభించే యజ్ఞముల వల్ల సమర్థములు అది ఇది గమనించవలసింది ఆఖరికి చక్షుష్టమే కన్ను ముక్కు చెవి నాలుక ఇవి కూడా యజ్ఞముల వల్ల వచ్చాయి అంటే నువ్వు అనుభవించడానికి కావలసిన పదార్థముల వల్ల పదార్థములు మాత్రమే యజ్ఞం వల్ల అనుకుంటున్నావు కానీ అనుభవించడానికి కావలసిన ఇంద్రియ శక్తి కూడా యజ్ఞం వల్ల కానీ యజ్ఞం లేని వాడికి భగవంతుడు ఏమీ ఇవ్వడు అంటే ఊరికనే భగవంతుడు తనకు ఎవడికి ఏమి ఇవ్వడండి ఇది తెలుసుకోవాలి ఊరికనే ఎవడికి ఇవ్వడానికి ఏమి స్ట్రిక్ట్ అండి అని ఎంత ప్రార్థించినా ఊరకే తీసిచ్చాడు వాడికి ఉందా లేదో చూస్తాడు ఆ యజ్ఞం ఉంటే ఇస్తాడు అందుకే యజ్ఞముల వల్లనే ప్రసవిషద్ధం మీరు వృద్ధి చెందుదురుగాక ఉత్పత్తులు జరుగుగాక అన్నాడు ప్రసవం అనే మాటకు ఉత్పత్తి అని అర్థం ఉంది వృద్ధి అనే అర్థం ఉంది కలుగుతాయి ఉత్పత్తి అంటే అర్థం జీవుల పుట్టుకలు ఇవి యజ్ఞముల వల్లనే కలుగుతున్నాయి జీవులకు పుట్టే భోగములు ఇవి యజ్ఞముల వల్లే కలుగుతున్నాయి కానీ పుట్టునవ అంటే మనకు కలుగుతున్న భోగములు వృద్ధి చెందుతున్న భోగములు దేనివల్ల జరుగుతున్నాయి యజ్ఞం వల్ల అందుకు భగవానుడు సృష్టి అందా నియమం ఏర్పరిచాడు మహర్షులు ఎంతో తపశక్తితో విశ్వం నడిచే సూత్రం ఏంటో గోచరించుకున్నారండి దాని పేరు యజ్ఞం ఈ యజ్ఞం అని ఒక మహా విషయం ఒకటి వేదముడు ప్రపంచానికి ఇచ్చిన గొప్ప జ్ఞానం దాన్ని మర్చిపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు ఎప్పటికి తెలుసుకుంటారో మానవుడి మేధ ఇంకా వికసిస్తే యజ్ఞం గురించి అర్థం చేసుకోగలిగితే యజ్ఞమే విశ్వంలో క్షేమంగా ఉండడానికి పనికొచ్చేటటువంటి గొప్ప మార్గము తెలుస్తుంది యజ్ఞం యజ్ఞం యజ్ఞం గుర్తుపెట్టుకోండి అదిగే యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాఘన యజ్ఞపు యజ్ఞకు యజ్ఞ యజ్ఞభు యజ్ఞ సాధన విష్ణుశాస్త్రంలో ప్రతి వాక్యం యజ్ఞస్వరూపుడిని విష్ణువుని చెప్తోంది యజ్ఞో యజ్ఞపతి యజ్వ యజ్ఞము యజ్ఞం యజ్ఞస్వరూపుడు నారాయణుడు అందుకే యజ్ఞార్థం అన్నప్పుడు నారాయణ యజ్ఞస్వరూపుడిని విష్ణుశాస్త్రంలో నేనే భాష్యం రాశానన్నారు శంకరుడు వారు ఈశ్వరీ ఈశ్వరుడు యజ్ఞస్వరూపుడే విశ్వానప్తుడిని నడుపుతున్నాడు యజ్ఞమా ఆయన రూపం కనుక తన రూపమైన యజ్ఞాన్ని తాను సృజించి దీనివల్ల బాగుపడంరా అని బ్రహ్మదేవుడు ద్వారా జీవులకి తెలియజేశాడు ఇది తెలుసుకోవాల్సినది ఆ యజ్ఞమును తెలియజేసే శాస్త్రం పేరు వేదము వేదములు వేదాది శాస్త్రములు ఇవి మనకు యజ్ఞాన్ని నేర్పుతున్నాయి కనుక వాటి ద్వారా మన యజ్ఞము నేర్చుకుంటున్నాం యజ్ఞం అంటే సత్కర్మాచరణ త్యాగపూర్వక కర్మాచరణ ఇది యజ్ఞం అనే శబ్దానికి ఒక అర్థము త్యాగపూర్వక కర్మాచరణ ఒక అర్థం అది యజ్ఞాలన్నిట్లో త్యాగం ఉంటుంది మీరు గమనించారు ఇంద్రాయ స్వాహ అన్న వెంటనేది ఇంద్రాయేద నమమా నమమా అనకపోతే పుచ్చుకోవచ్చు వాళ్ళు నమమా అంటే త్యాగమేగా అందుకే నమమా అనాలక్కడ నమమా అనడం వల్ల దేవత తీసుకుంటుంది లేకపోతే తీసుకోదు ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం కనుక యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్ర రూపమైన కర్మ మాత్రమే కాదు శృతి చెప్పిన ప్రతి దేవతారాధనగాను త్యాగపూర్వకంగా గానీ చేస్తే అది యజ్ఞమే ఆ యజ్ఞములు మానవులను తరింపజేస్తాయి అవే ఇష్ట సిద్ధుల్నిస్తాయి అది యజ్ఞములు చేసి ఉన్నాం కనుకనే ఈ శరీరం వచ్చింది ఇది తెలుసుకున్నాకేం చేయాలి ఒకప్పుడు యజ్ఞముల వల్లనే ఈ దేహేంద్రియములు పనిచేస్తున్నాయి దేహీంద్రియుములు అనుభవించడానికి కావలసిన భోగములు వచ్చాయి ఒక ఆయన ఒక మహారామభక్తుడు సాధన ప్రారంభ దశలో ఆయన భక్తి మాత్రం ఉంది కానీ సాధన ప్రారంభ దశలో ఆయన ఎవడైనా గుడ్డివాడు ముష్టివాడు వికలాంగుడు కనబడితే మురిచిపోయే వాట దుఃఖం తట్టుకోలేదు ఎందుకు సృష్టిలో ఇంత దుఃఖం ఉంది ఈ దుఃఖం ఉందని బాధ కలిగేది అది కలగాలన్న సంస్కారం ఉండాలండి సుతుమెత్తన హృదయం తర్వాత రాముడి సమాధానం చెప్పేట యజ్ఞము లేకపోవడం వల్ల ఇలాంటి ఉంటావు ఆయన అన్నాడు ఇక్కడ వాడిగా యజ్ఞం లేదు అయితే భగవానుడు ఎంత దయామయ్యంటే సృష్టిలో అందరూ అన్ని యజ్ఞాలు చేయలేరు ఆ యజ్ఞములు చేసిన దాన్ని బట్టి వస్తాయి ఒకటి చేసుకున్న దాన్ని బట్టి ఒకటి వస్తుంది ఇంకోటి ఇంకోటి రాదు ఇవి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ పనిచేస్తుంటే యజ్ఞముల వల్లనే కనుక ఏం చేయాలి యజ్ఞము యజ్ఞాన కల్పతాం మళ్ళీ నువ్వు యజ్ఞముల వల్ల లభించిన వాటిని యజ్ఞమునకై వినియోగించాలి నువ్వు అందుకే యజ్ఞముల వల్ల లభించినటువంటి దేహేంద్రియ శక్తుల్ని ప్రకృతి పదార్థాలని యజ్ఞార్థం కురు యజ్ఞమునకై వినియోగించు అందుకే యజ్ఞమనే సూత్రం గొప్పది యజ్ఞము వల్ల ఏం జరుగుతోందంటే దేవాన్ భావయతా నేనా తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంత శ్రేయపరమ వాస్యత నువ్వు యజ్ఞముల వల్ల దేవతలను ఆరాధన చేస్తున్నావు ఆ దేవతలను ఆరాధన చేయడం వల్ల దేవతలకు దేవతల్ని భావనం చేయడం వల్ల భావనం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయండి ఇక్కడ ప్రతిసారి భావం అంటే థింకింగు ఇమాజినేషన్ అనే అర్థాలు తీసుకోవడానికి లేదు ఇక్కడ భగవత్పాదుల భావయత అంటే వర్ధయత అని అర్థం చెప్పారు దేవతలు వృద్ధి చెందేది యజ్ఞముల వల్లని దేవతలకు పుష్టి యజ్ఞమే యజ్ఞం వల్ల దేవతలు పుష్టి చెందుతారు అందుకే రాక్షసులు యజ్ఞాలను ఎందుకు దెబ్బతిస్తారంటే దేవతలకు పుష్టి దెబ్బతిని అది తెలుసుకోవాలి దేవతలు యజ్ఞం వల్ల వర్ధయిత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞముల వల్ల నువ్వు దేవతలను పుష్టి చెందించితే దేవా భావయంతు వహ ఆ దేవతలు నిన్ను పుష్టి చెందిస్తారు ఇక్కడ రెండోసారి భావయంతో మాటకి ఆప్యాయంతో వృష్టి ఆదిన నువ్వు యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరచడం వల్ల పుష్టి చెందించడం వల్ల వాళ్ళు వృష్టి మొదలైన వాటి ద్వారా అన్నారు వృష్టి అంటే వర్షం ఎందుకంటే మనం భూమి నుంచి అన్నాదులు పొందాలి అంటే వర్షం లేనిది లేదండి ఇక్కడ ఆ వర్షం ఎలా వస్తుంది దేవతలు తృప్తి చెందితేనే కురిపిస్తున్నారు ఇక్కడ ఒక్క వృష్టి ఆదినా అన్నారు వర్షం ఒక్కటే కాదు భూమి మనకి ఏది రావాలన్న అనంతాకాశం నుంచే లభిస్తుంది కాంతులు కానివ్వండి ఐశ్వర్యాలు కానివ్వండి సర్వము కూడా కానీ దేవతలు నువ్వు చేసిన యజ్ఞముల వల్ల సంతోషించి ఇప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా గత జన్మంలో చేసిన దానికైనా ఫలితం వచ్చేస్తుంది ఎప్పుడో తెలియక వేసిన గింజ వృక్షమే రావట్లేదా అది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు అది వస్తుంది అదేవిధంగా గత జన్మల్లో మనం చేసిన యజ్ఞముల ఫలంగా కూడా లభిస్తున్నాయి ప్రపంచం కూడా దేవతల అనుగ్రహం వల్ల దేవతల యజ్ఞం వల్ల తృప్తి చెంది మనకు అందిస్తున్నారు ఇక్కడ ఇది అర్థం కావాలంటే భారతంలో కథ ఉంది కథ అంటే జరిగిన కథ చెప్తున్నవాడు భీష్మ పితామహుడు ఇది రెండు శ్లోకాల కథ అది అందుకే భారతం చక్కగా చదువుకుని భగవద్గీత చదివితే భగవద్గీత చాలు మనకి ఏ విధంగా ఈ సృష్టి ఆరంభంలో సాగుతోందంటే బ్రహ్మదేవుడు మొదట సృజింపబడ్డాడు ప్రతి వారికి తెలుసు కదా అందుకే ప్రజాపతిహీన మాట అందుకు వచ్చింది ఆ కథార్థమైతే బ్రహ్మదేవుడు నారాయణ సంకల్పం చేత సృష్టికర్త బ్రహ్మదేవుడు కలిగాడు దాని తర్వాత ఆ బ్రహ్మదేవుడు కూర్చునుండగా ఆయన చెయ్యాలనుకోగానే దేవతలందరూ కలిగారు కానీ దేవతలందరూ బ్రహ్మ నుండి వచ్చారు కానీ బ్రహ్మ వల్ల రాలేదు వారందరూ నారాయణు యొక్క శక్తి విశేషాలే నారాయణ శక్తి లేకపోతే దేవతలే లేరు కనుకనే హరి అవతారములే అఖలి దేవతలు కనుక మనకంటే ముందు అంటే జీవాదులు ఎవరూ రాకముందు ఉన్నటువంటి వాడు బ్రహ్మదేవుడు తర్వాత దేవతలు ఈ దేవతలు అనగా ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే ప్రకృతి నియామక శక్తులు దేవతలు అంటే ఇదే అర్థం మనకు గాలి వచ్చింది ఒక దేవతట నమస్తే వాయో త్వమే భ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది వేదం కనుక గాలి అలాగే నీరు ఒకడే దేవుడు ఒకడే దేవుడు అంటే ఏంటి ఇన్ని దేవుడు లేకపోతే బతుకే లేదు చెప్పండి ఇక్కడ కానీ ఒకడే దేవుడు అనేది అజ్ఞానం ఎందరు దేవుళ్ళు ఉన్నారు పంచభూతల దేవుళ్ళుకో నీకంటే శక్తివంతమైనవిగా అవి లేకపోతే నువ్వు లేవుగా అందుకే ఇవన్నీ దేవతలే వాటిని నియమించే శక్తులు ఉంటాయి ఒకటి నీకు నీరు గాలి కనబడచ్చు కానీ దాన్ని నియమించే ఒక అధిష్టాన దేవత ఉంటాడు ఇది తెలియాలి ఇక్కడ నీ ఇంట్లో కుళాయి తిప్పితే నీరు వస్తుందని నువ్వు అనుకుంటావు కానీ నీ కుళాయికి నీరు సప్లై చేయడానికి అక్కడ వాటర్ ఆఫీసు కూడా లేకపోతే నీ దాకా రాదు వాడిని కనబడకపోవచ్చు ఇంట్లో కుళాయి వాడుతున్న వాళ్ళందరికీ వాటర్ ఆఫీస్ అడ్రస్ తిరిగిపోవచ్చు కానీ అది లేదని మాత్రం అనకూడదు అలాగే మనం వాడుతున్న పంచభూతాలకి నియామకమైన దేవతలు ఉంటారు అది లేదనకూడదు ఇది తెలుసుకో ఇక్కడ వాళ్ళు లేకపోతే ఇది రాదు దేవతలు లేవు ఇది దీన్ని బట్టి అది ఉంది ఊహించలేదు నీ పని కానీ సృష్టి ఉంది అంటే ప్రకృతి శక్తులు ఉన్నాయి ప్రకృతి శక్తులు ఉన్నాయంటే దేవతలు ఉన్నారు ప్రకృతికి శక్తి ఉంది అంటే నువ్వు పెట్టింది కాదు అది కంటికి చూపు కూడా నువ్వు పెట్టింది కాదు నీకు వచ్చింది అలాగే నువ్వు అనుభవిస్తున్న చూపుతో చూసేది అది కూడా నువ్వు సృష్టించింది కాదు అది సృజింపబడింది అంటే అక్కడ దేవతాశక్తి వచ్చింది కానీ ప్రకృతి శక్తులు దేవతాశక్తులు నువ్వు వినియోగించేది ప్రకృతి శక్తి ప్రకృతిలో శక్తి మాత్రం దేవత తెలుసుకో అయితే దేవతలు కూడా పరమేశ్వర సంకల్పం నుంచి వచ్చారు కనుక పరమేశ్వర ఆజ్ఞాబద్ధులు వాళ్ళందుకే అందుకే ప్రజాపతి ఏం చేశాడంటే తన నుంచి దేవతలందరూ కలిగిన వెంటనే ఆ దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏం అడిగారండి ఈ పెద్ద ప్రశ్న ఏం చెయ్యాలి చాలా అంటే అంతేగాని పుట్టారు పడుకో పడుకోడానికి వెళ్ళలే వాళ్ళు ఏం చెయ్యాలి అన్నాడు చూడండి దేవతలు కూడా కర్మ చేస్తున్నారు ఇంకేం చేస్తాం కానీ పుట్టిన ప్రతివాడు ఏం చెయ్యాలి అని ప్రశ్నించుకోవాలి అయితే ఏం చేయాలని వాడు తోచిని చేయకూడదు గురుగారి దగ్గరికి వెళ్ళాడు కానీ వెళ్ళి అడిగారు ఎవరా గురుగారు బ్రహ్మదేవుడు ఆయన వద్దకు వెళ్ళి దేవతలు అందరూ ఏం చేయాలని అదే ఆలోచిస్తున్నాను ఆయన కూడా ఆయన ఆయనకి తోచలేదు ఏమీ తోచనప్పుడు జానం చేయి అది చాలా గొప్ప ముఖ్యం అండి ఏమీ తోచనప్పుడు జానం చేయి సమస్యగా పరిష్కారం తోచనప్పుడు కూడా ధ్యానం చేయి సమాధానం దొరక్కపోతే ధ్యానం చేయి అందుకో మహాత్ముడు గురువు అంటాడు అనేక పుస్తకాలు వెతికాను గానీ జవాబు దొరకలేదండి అయితే మఠం వెసుకు కూర్చుని ధ్యానం చేయి సమాధానం దొరుకుతుందని చెప్పాడండి అక్కడ స్ఫురింపజేస్తాడు ధేయోన ప్రచోదయం అతని బుద్ధికి ఆయన పుస్తకాలు చూస్తే దొరికేదా జ్ఞానం ఆయన స్ఫురింప తెలుసుకో కానీ బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఆయన మొట్టమొదటి నుంచి తెలిసిన పని ఏమీ తోచకపోతే స్ఫురించకపోతే ఈశ్వర ధ్యానం చేస్తాడు ఆయన స్ఫురింపు చేస్తాడు కానీ తనకు కూడా ఆ కారణమైన పరమాత్మని జానించేట జానించగానే పరమాత్మ కనబడకుండా వినబడ్డాడు ఆయన కనబడడం అంత తేలిక పైగా కనబడాలనుకుంటే కనబడతాడు కానీ కనబడకుండా కూడా ఉండగలడు ఆయన ఆయన ఒక్కసారి ఒక పని చేయండి మీరు అందరూ నన్ను ఉద్దేశించి యాగము చేయండి అన్నట్ట అంటే ఏమిటి అది ఎలా చేయాలి నీకు చెప్తాలి అన్నాడు బ్రహ్మదేవుడు చెప్తారంటే యాగము ఎట్లు చేయుటా అని పుస్తకం ఇస్తాడా బుద్ధికి స్ఫురింపు చేశాడు వెంటనే ఆ నారాయణుడు స్ఫురింపు చేసిన బుద్ధిను అనుసరించి మనందరూ యజ్ఞం చేయాలట చేద్దాం రండి అన్నారు బట్లా దేవతలందరూ బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారంగా వారి వారి శక్తులు నమో నారాయణ నారాయణార్థం ఇదన్నమమా ఇది ఆయనదే తదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పే నీదైన వస్తువు ఇస్తున్నాను అంటూ ఆ దేవతలందరూ అలా విడిచిపెట్టారట కానీ యజ్ఞం ఎంత అహంకార త్యాగాన్ని ఇస్తాను చూడండి ఇక్కడ వస్తువు ఇస్తున్నానంటే వస్తువు ఇస్తున్నానన్న భావాన్ని కూడా ఇస్తున్నావు నీ అంతఃకరణాన్ని ఇస్తున్నావు ఇలా వారందరూ కూడాను నారాయణ ఆయన మహాయాగం చేసేటండి ఆ యాగం చెయ్యగా ఇప్పుడు విష్ణు బ్రహ్మదేవుడి ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే మీరు యాగము ద్వారా యజ్ఞము ద్వారా నన్ను తృప్తిపరిచారు కనుక నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ యజ్ఞము ద్వారానే మీరు కూడా వర్ధిల్లుదురుగాక అని మొట్టమొదటగా యజ్ఞమనే దాన్ని బ్రహ్మదేవుడు స్ఫురింపజేసి వారి చేత చేయించి యజ్ఞము ద్వారా వర్ధిల్లుదురుగాక అని ఇప్పుడు అర్థమైందా అని దేవతలకు చెప్పాడు మాకు అర్థమైపోయి మా డ్యూటీలు మేము చేయాలంటే మాకు ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ యజ్ఞం ద్వారా వస్తుంది ఆ యజ్ఞం విష్ణువే కనుక విష్ణువే యజ్ఞరూపంగా ఉంటూ తద్వారా మాకు శక్తినిస్తున్నాడు అని అర్థం చేసుకున్నారు ఈ ఇది భారతంలో చెప్పబడ్డ సుష్యాది ఎందు జరిగిన ఘట్టం రమ్యమైన ఘట్టం ఆ తర్వాత వృత్తాంతంలో క్రమంగా ఏం జరిగింది అంటే బ్రహ్మదేవుడితో నువ్వు ఉండి వాళ్ళు వెళ్ళని అన్నట్ట వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మదేవుడు ఎందుకు ఉండమన్నాడా అని చూస్తే బ్రహ్మదేవుడికి మాత్రం ఒక రూపంతో దర్శనమిచ్చాడు ఆ రూపమే ఆధ్యావతారం అయ్యగ్రీవావతారము అని చెప్తారు ఇక్కడ మళ్ళీ జ్ఞానం జ్ఞానానందమయ్యే దేవం ఇది తెలుసుకోవాల్సింది అని చెప్తూ నాయన యజ్ఞాది కర్మల దేవతల ద్వారా నేను ఎందుకు ఇచ్చానంటే కర్మల ద్వారా దేవతలు తృప్తి చెంది ప్రకృతిని జీవులని నిర్వహించాలి దాన్ని సృష్టి కొనసాగాలి సృష్టి చక్కగా స్థితి కలిగి క్షేమంగా ఉండాలంటే యజ్ఞముల వల్లనే అవుతుంది అది తెలియజేశాను నీకు జరిగింది కదా కానీ నువ్వు కర్మలు చేయిస్తూ దేవతలు చేస్తూ నువ్వు అంటుకోకూడదని జ్ఞానం చెప్పాలి గనుక నేను హైగ్రవస్వామిగా నీకు కనబడ్డి జ్ఞానాన్ని ఇస్తున్నానని చెప్పెట్టని జ్ఞాన యజ్ఞ రూపములవుడు ఆ నారాయణుడే అది యజ్ఞార్థం అన్నమాట యజ్ఞమే విష్ణు దానికి వృత్తాంతం కూడా మనం చెప్పుకోవాలి ఇది భారతంలో చెప్పబడి అత్యద్భుతమైన వృత్తాంతం కథ అది దీనికి చక్కగా సరిపోతుంది కదా అందుకే దేవాన్ భావయతా తే దేవా భావంతువహ పరస్పరం భావయంత ఈ విధంగా పరస్పరము అంటే మానవులు దేవతలను భావించడం దేవతలు మానవులను భావించడం అంటే మనం దేవతలను భావిస్తే దేవతలు మనల్ని భావిస్తారు తెలుసుకుంటా ఇక్కడ ఓ వీడు నన్ను ఆరాధించాడు వీడిని బాగు చేయాలనుకుంటారట వాళ్ళ కథకు సైకాలజీ ఎందుకంటే వాళ్ళు దేవతలు కూడాను పరమాత్మ నుంచి వ్యక్తమైన స్వరూపాలు కదా ప్రకృతి నియామకం చేసేటువంటి శక్తి విశేషాలు కదా అందుకు వారు కూడా భావించిన వాడిని భావిస్తారండి అంతే చూసిన వాడినే సూర్యుడు చూస్తాడు మీరు సూర్యుడిని చూస్తే సూర్యుడు చూస్తాడు అంతే ఇక్కడ అంతేగాని సూర్యుడు చూస్తేనే చూస్తాడండి లేకపోతే చూడ్డా అంటే ప్రయత్నించు నువ్వు తలుపులేసు కూర్చో సూర్యుడు వచ్చి తలుపు కొడతాడా అలాగే నీ చూసిన వాళ్ళని చూస్తాడంటే పక్షపాతమా కాదు కదా కనుక దేవతలు భావించిన వారిని భావిస్తారు ముట్టుకుంటేనే స్పర్శ తెలుస్తుంది దేవతలు తన భావించేవారిని వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది అందుకు భావన ఇక్కడ భావయత నేనా భావయంతువహ అందుకే భావనాగమ్య అనే మాట కూడా మనం తెలుసుకుంటున్నాం భావన అనేది అంత ప్రధానమండి ఈ యజ్ఞం వల్ల పరస్పరం భావ పరస్పర భావన వల్ల శ్రేయపరమవాస్య మీరు పరమమైన శ్రేయస్సును పొందుదురుగాక అన్నారు పరమమైన శ్రేయస్సు అంటే ఏంటి మోక్షం అంటే ఇప్పుడు యజ్ఞాది కర్మల ద్వారా మోక్షం పొందవచ్చు కదా అని చెప్పేశాడా చెప్పలేదా మరి పదం అదేగా అంటే క్రమేణ అని అర్థం ఇక్కడ అన్నాడు ఇక్కడ యజ్ఞాది కర్మల ద్వారా చిత్తశుద్ధి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా సిద్ధి అది క్రమేణ అన్నాడు ఇక్కడ అందుకే ఇక్కడ ఇది క్రమేణ జ్ఞానప్రాప్తి అని అర్థం కలిసి రే ఎప్పరవాస్యత అనేటువంటి మాట అయితే ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే మనం సుఖంగా కావలసిన అనుభవించాలంటే యజ్ఞముల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని స్పష్టమైపోయింది కదా అంటే సుఖంగా పడుతున్నాడు యజ్ఞముల వల్లనే మానేస్తే ఆ సుఖాలు అనుభవించలేవు సుఖాన్ని అనుభవించలేవు కాదు కష్టాలు అనుభవిస్తావు అది నువ్వు దుర్మార్గ నువ్వు పాపస్థితి కలిగిపోతావు అని గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్త న ప్రదాయేభ్యో యో భుంక్తేస్తనేవ సహా చాలా గొప్ప శ్లోకం ఇక్కడ దేవతలు నువ్వు భావించడం చేత వాళ్ళు నీకు ఇస్తున్నారు వాళ్ళు ఇన్ని ఇస్తున్నారు కనుక వాళ్ళు నువ్వు భావించాలి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక భావించేవి గనుక ఇచ్చారు ఒకటి ఇచ్చారు కనుక భావించాలి ఒకటి రెండూ తెలుసుకో ఇక్కడ ఎందుకంటే నీ ఇంటికి వాటర్ సప్లై చేసినందుకు నువ్వు స్విచ్ వేస్తే లైట్ వెలిగినందుకు డబ్బులు కడుతున్నావా లేదా ఒకటే చెప్పండి ఇక్కడ నీ ఇంట్లో నీరు వాడుకున్నందుకే నీరుచ్చేవాడికి డబ్బు కడుతున్నావు నీ ఇంట్లో వెలుగు గాలి వాడుకున్నందుకే ఆ రెండు ఇచ్చినటువంటి వాడికి డబ్బు కడుతున్నావు నువ్వు ప్రకృతిలో బయటకు రాగానే ఎంత నీవు ఎంత వెలుగు ఎంత గాలి దానికేం డబ్బు కట్టావు కట్టకుండా పుచ్చుకుంటే బిల్లు కట్టకుండా వాడితే ఏం చేస్తారండి కనెక్షన్ కట్ చేస్తారు మరి అక్కడ కట్టకుండా వాడుతున్నావుగా కట్టకుండా వాడితే దొంగ అంటారు కొన్ని దొంగగా కరెంట్ వాడే వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు ఇక్కడ ఈ దొంగలను ఏం చేస్తారు శిక్షిస్తారంతే అలాగే నువ్వు ఎలాగైతే నీ ఇంటికి పరిమితంగా తెచ్చుకునే వాటికంటూ కట్టవలసింది కడితేనే అది అనుభవించడానికి అర్హుడు కట్టకపోతే శిక్షహహహుడు అవుతున్నావు అలాగే ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని అనుభవించినప్పుడు ఆ ప్రకృతి నియాకమైన దేవతలకి వారికి చెల్లించాల్సింది చెల్లించితేనే నువ్వు ఇది అనుభవించడానికి లేకపోతే శిక్షార్హుడు అవుతావు ఏం చెల్లించాలి వాళ్ళకి నువ్వేం కడతావు ఇక్కడ కట్టించుకునేవాడు కట్టేవాడు ఇద్దరు ఒకేలాంటి శరీరాలు కనుక ఒకేలాంటి అవసరాలు కనుక సరిపోయింది వాళ్ళకి ఏం అక్కలేదు భావ భావన చేయి వాళ్ళ గురించి అందుకే ఇష్టాన్ భోగాన్ని ఓ దేవ భావన ఎలా చేయాలి నువ్వు ఇచ్చినదే నీకు చూపిస్తున్నా దానికి దేవతలకు ఇచ్చేదాన్ని నివేదన అంటారు అందుకని ఇంట్లో వాడికి భోజనం పెట్టి నివేదిస్తున్నానండి అంటే తప్పు మాట వాడికి భోజనం పెడతారు దేవతకు భోజనం నివేదిస్తారు అవునా లేదండి ఇక్కడ నివేదించామంటే తర్వాత మనం తింటామని అర్థం దేవతలు నివేదన మాత్రం సంతష్టులు నివేదన అంటే రిపోర్ట్ ఇవ్వడం ఇక్కడ ఎంత గొప్ప మాట నువ్విచ్చింది నీదే అని చెప్పడమే నివేదన మరొకటి కాదు ఇక్కడ ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావిత తైర్దత్న ప్రదాయేభ్యో వారి చేతి ఇయ్యబడిన భోగాలను ఎవడైతే ఇయ్యకుండానే అప్రదాయ భుంతే అప్ర ఇవ్వకుండానే అనుభవిస్తాడో సహ అతనికి గొప్ప టైటిల్ ఇస్తున్నాడు భగవంతుడు స్తేన అంటే దొంగ ఎవడైతే తాను అనుభవిస్తున్న ప్రకృతి పదార్థములను దేవతలకు నివేదించకుండా స్వీకరిస్తాడో లేదా ఇవ్వకుండా తింటాడో వాడు దొంగ అన్నాడు ఇక్కడ దొంగ అంటే ఎలాంటి దొంగ అంటే గురువుగారు చెప్తారు దేవాది స్వాపహారి అన్నాడు దేవస్వం అని ఒకటి అంటే దేవుడు సొమ్ము దేవుడు సొమ్ము తినడం మహాపాపం అని భారతీయ సంస్కృతి గట్టిగా చెప్తోంది నమ్మిన నమ్ముతాడు నమ్మినవాడు పోతాడు అంతే తెలుసుకోండి ఇక్కడ దేవుడి సొమ్ము ఈగకాలంతో తిన్న మహాప్రమాదం అంట దేవస్వం అంత పాపం కనుక దేవస్వం అది అంటే దేవతల సొమ్ము నువ్వు అనుభవిస్తున్నది ఆ దేవతల సొమ్ము నువ్వు అనుభవిస్తున్నప్పుడు అది వారికి నువ్వు ప్రదానం చేసి స్వీకరించకపోతే దోషం వారికి ప్రదానం చేయడమే యజ్ఞం మరొకటి కాదు కనుక ఏభ్య అప్రదాయ భుంక్తే ఇవ్వకుండానే తింటారో వాడు దొంగేసుమ దీనికి వేద ప్రమాణం భగవద్గీత అంటే వేదమే తెలుసుకోండి అందుకే భగవద్గీత చదివాక వేదం చదవలేదని బాధపడక్కర్లేదు వేదసారమే వేదంలో అనేక చోట్ల ఈ మాట ఉండేది మోఘమన్నం విందతే అప్రచేతాహ అంటే తరించే యోగం లేని వాళ్ళు అసత్పురుషులు మోఘమైన అన్నాన్ని తింటారు అన్నాడు వ్యర్థాన్నం తింటార వ్యర్థాన్నం అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి నివేదించకుండా తినేది ఇది రుచిగా ఉంటుంది అది రుచిగా ఉంటుంది ఇన్ని వండుకుంటావు ఒక్కడు కూడా నివేదించకుండా తింటాం అవునా లేదా మా ఇంట్లో నివేదన కుదరదండి తిండు కుదురుతుందా కుదురుతుందండి తిండు కుదురుతుందిగా నివేదన కుదురుతా అంటే నువ్వు ఇవ్వకుండా తింటున్నావు కానీ దొంగ నెంబర్ వన్ నువ్వు తెలుసుకో ఇక్కడ మరొకటి కాదు ఇక్కడ ఏది తింటావో అది నివేదించు అంతే ఇక్కడ నివేదించాల్సిన శుచిగా వండుకో అది పెద్ద సమస్య అంటే శుచిలేని తిండి తింటున్నాగా అందుకు శుచిలేని బుద్ధులే పుడతాయి తెలుసుకోవాలి ఇక్కడ అందుకే భగవంతుడు నివేదించకుండా తన కోసం తాను వండుకునేవాడు దొంగ ఇది తెలుసుకోండి కనుక తినాలి క్యారేజీల్లో కూరుకోవాలి పరిగెత్తాలి అంటే పశు కంటే పాప జీవనం పశువు పాపం బుద్ధి లేదు నీకు బుద్ధి చెప్తున్నాడుగా గురువు శాస్త్రం ఏం చేస్తున్నావు ఇది తెలుసుకోవాలి మా ఇంట్లో నెలకోసారి నైవేద్యం పెడతామండి భోజనం ప్రతిరోజు ముప్పోట్లా తింటావండి అరే బాబు ఏమిటిది ఇక్కడ తెలియజేస్తున్నది ఈ శ్లోకాలు బాగా అర్థం చేసుకుంటే అద్భుతమైన హిందూ జీవన విధానం తెలుస్తుంది ఏదన్నా అవై మానవాహ తదన్నా వయ వాళ్ళ కోసం నువ్వు వేరే వంటలు ఏం వండక్కల్లి దేవతలు అమృతమే తింటారు నువ్వు అమృతం తెచ్చి పెడతావా దేవతలు నీకు ఏది ఇచ్చారో దాన్నే నువ్వు ఎలా తింటున్నావో అలా వండి వాళ్ళకి నివేదించి తినువు వాళ్ళు నివేదించకపోతే పదార్థం నివేదిస్తే ప్రసాదం అంతే ఇక్కడ ప్రసాదం తిను ప్రసన్నంగా ఉంటావు ఒకటే మాట ఇక్కడ నీ ప్రసాదభావం కలగాలంటే ప్రసాదార్పణం ప్రసాద స్వీకారం జరగాలి ప్రసాదభావం నేను ప్రసాదం అధిగతి ప్రసాదభావం అంటే యజ్ఞభావం కనుక హిందు అంటే యజ్ఞ జీవనుడు ఇది తెలుసుకోండి యజ్ఞ జీవనం కావాలి యజ్ఞ జీవనం కావాలి అర్పణ బుద్ధి లేనిప్పుడు ఇంకెందుకు ఇది ప్రధానమైనటువంటి అంశం చెప్తున్నాడు కనుకనే యజ్ఞము చెయ్యకుండా తినేవాడిని ఏమని ఈ మాట ఇదే మాట మళ్ళీ ఒక మాట శాస్త్రం చెప్తున్నది దాన్ని భగవాను తర్వాత వివరిస్తున్నాడు యజ్ఞశిష్ట ఆశన ముత్యంతే సర్వకిల్పిషై సంత అంటే సత్పురుష అని అర్థం ఇక్కడ సత్పురుషుడు అంటే సత్కర్మాచరణ చేసేవాడే సత్పురుషుడు సద్బుద్ధి గలవాడే సత్పురుషుడు ఆ సత్పురుషుడు మాత్రం ఎప్పుడు కూడా యజ్ఞశిష్టమైన అన్నాన్నే తింటాడు సుమా యజ్ఞశిష్టమైన అన్నము అంటే యజ్ఞము చెయ్యిగా ఏది మిగిలిందో అది అంటే ఇచ్చేవాడికి తినే అర్హత ఉంటుంది ఇచ్చేవాడికి పుచ్చుకునే అర్హత ఉంటుంది ఇక్కడ తిండి అన్న ప్రతిసారి అన్నమని మాత్రమే కాకుండా నువ్వు అనుభవించే ప్రకృతి పదార్థము అన్నది మర్చిపోరాదు అందుకే మనం ఉదయం రాగా అని సూర్యుడికి దండం పెడుతున్నాం ఇతరులకు సూర్యుడు వెలుగే మనకు సూర్యుడు భగవంతుడు తెలుసుకోండి ఇక్కడ ప్రతి దానిలో కూడాను భగవద్భావన చూడాలి ఇక్కడ నువ్వు ఇచ్చిన వెలుగు స్వామి అని నమస్కారం చేసుకోవాలి అని దేంతో నమస్కరిస్తున్నారు సూర్యుడు వెలుగిచ్చాడని దేనివల్ల తెలుస్తుంది మీకు కంటి కదిపితే ఎవరు సూర్యుడే కనుక మనం ఎవరిని చూస్తున్నామో వాడు చూసే శక్తిగా కూడా ఉన్నాడు ఈ చూసే శక్తి నీదే స్వామి అని ఆయన చూసి నమస్కరించట అంతే జ్యోక్త్య సూర్యం దృశే అని చెప్తున్నాను ఇక్కడ ఆ మాటకు అర్థమేంటి ఆ చూపు దృగ్దేవత అందుకే ఆయనగా నమస్కారం చేసుకుంటున్నాను చూపులతో చూసే నమస్కరిస్తున్నాం అంతేకాదు జీవితాంతం నిన్ను చూస్తూ ఉండాలి అయ్యా నిన్ను చూసేదే జీవితం పశ్చే మ సరదశ్శతం జీవే ఏమి చెప్తుందండి అర్థం తెలిస్తే ఒళ్ళు పులకించిపోతాయి యాంత్రికంగా చేసుకుపోతున్నాం గనక తెలియట్లేదు అత్త ఎంత అద్భుతమైన భావం అందులో ఉన్నది ఇక్కడ ఆ విధంగా నమస్తే వాయో అద్భుతం అగ్నికి అగ్ని వరుణ దేవత కానిదేదో చెప్పండి ఇక్కడ సర్వం దేవమయం సృష్టిలో దేవత కానిది లేదు ఇది చూసే శరీరం మళ్ళీ దేవమయం దేవతలు ఇక్కడ ఉన్నారు అందుకే కృతజ్ఞత చెప్పుకోవాలి కంటికి సూర్యుడి దేవత చేతికి ఇంద్రుడి దేవత కాలికి విష్ణువు దేవత అంటే కథలికి విష్ణువు దేవత శిరస్సుకు శివుడి దేవత ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత చెప్పారంటే అంటే అర్థం ఏంటంటే నువ్వు ఈ దేవతలను ఉద్దేశించి గత జన్మల్లో యజ్ఞాలు చేసేవి గనక ఆ దేవతాశక్తి ఇంద్రియంలో పెడుతున్నాను అన్నాడు పరమాత్మది తెలుసుకోవాలి ఇక్కడ ఆ ఇంద్రియశక్తి అక్కడికి వచ్చింది గనక ఆ దేవత అక్కడికి వచ్చింది ఆ రూపంతో కనుక కంటిలో సూర్యుడు ఉన్నాడు అలాగ నీ శరీరం భావిస్తే నీ శరీరమే నీ విరాట్ రూపంగా కనబడుతున్నావునా లేదా ఇంత కనబడినప్పుడు సర్వేంద్రియాలు దేవతలు అయినప్పుడు సర్వేంద్రియ నియామకుడు అయినప్పుడు వాడు ఆత్మగా ఈశ్వరుడు అయినప్పుడు నువ్వు లేదు ఈ భావనలో కొడుతున్నాదే లేదా ఇది యజ్ఞభావన కనుక బయట జగత్తంతా దేవమయం నీ శరీరం అంతా దేవమయం అందుకే ఆ దేవభావ నిరంతరం ఉంచుకుని నువ్వేదనుభవిస్తున్నా అది దేవతలకు అర్పించి తీసుకో ప్రసాదంగా తీసుకో నీదైన వస్తువు అయ్యా ఇచ్చి పుచ్చుకోవాలి ఇది చెప్తున్నాడు అలా యజ్ఞము చెయ్యగా మిగిలింది ఎవడు తింటాడో అంటే వాళ్ళకి అర్పించిన తర్వాత ఎవడ స్వీకరిస్తున్నాడు అటువంటి వాడు సంతహ వాడు సత్పురుషుడు ఇందులో సత్పురుషుడు అర్పించి తింటాడనే కాదు అర్పించి తిన్నవాడే సత్పురుషుడు కూడా అర్థం ఉంది ఇక్కడ వాడు గత జన్మల్లో సంచితాలు ఉండొచ్చు ఇప్పుడు ప్రారంభాలు ఉండొచ్చు వాడు చేసే కర్మ బలం బట్టి ముత్యంతే సర్వకిల్బిషయి సర్వ పాపం నుంచి విడిపడతాడు కానీ యజ్ఞం దేనికోసం చేయాలి ముక్తి సంగతి తర్వాత ముందు పాపాల నుంచి బయటపడ్డాను యజ్ఞం చేయాలి భుంజతే త్వగం త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ తన కోసం వండుకునేవాడు పాపాన్ని తింటున్నాడు అన్నాడు ఇక్కడ భుంజతే అఘం పాపాన్ని తింటే అట్ట ఎవడు ఏ పచంతి ఆత్మకారణాత్ ఎవరు తమ కోసం వండుకుంటారో తమ కోసం అంటే నేను భార్య కోసం పిల్లల కోసం కూడా వండుతానంటే అది కూడా నీ కోసం వడ్డుకున్నట్టే లెక్క దీని బట్టి గీత చెప్పే కర్మ ఏమిటంటే నేను సుఖంగా ఉండాలి నా బా పెళ్ళాం పిల్లలు మాత్రమే సుఖంగా ఉండాలని స్వార్థపూరితమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ కర్మ గురించి చెప్పట్లేదు ఇక్కడ త్యాగపూర్వకమైన కర్మ ఈశ్వర ప్రీతి లోకక్షేమం నీ వల్ల పది మందికి పనికొచ్చే జీవితం గడపవయ్యా అని చెప్తోందండి వాడిది కర్మ అంటే ఇక్కడ అదే నేను సంపాదించాను బోల్డ్ నా పిల్లలు సెటిల్ అయిపోయారు అమెరికాలో నాకు రిటైర్గా వచ్చి తీసుకుని తింటూ తిరుగుతున్నాను వీడు వ్యర్థజీవుడే గీత ప్రకారంగా ఏ పచంత్యాత్మ కారణాత్ తన కోసం తినేవాడు కొంతమంది ఎంత సెల్ఫిష్ అంటే పూజలు చేస్తారు మంత్రాలు చేస్తారు అన్నీ చేస్తారు ఒక్కడికి హెల్ప్కు ముందురారు ఇంకోటి దానం చేయడానికి వెళ్లరు అంటే దేవతలకి దానం చేయడం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కేవలం మన కర్మని ఇంద్రాద్యులకు మాత్రమే కాదు యజ్ఞం ఇది తెలుసుకోవాలి అనేది తర్వాత దాని విస్తారం చూపిస్తాడు యజ్ఞాన్ని నువ్వెవడెవడి వల్ల ఉనికి కలిగి ఉన్నావో వారందరి పట్ల కృతజ్ఞత ప్రకటించకపోతే నీకు బ్రతికే అర్హత లేదు కనుక సనాతన ధర్మం కృతజ్ఞత అనే విషయాన్ని యజ్ఞం రూపంతో ఇస్తాను ఇది ఒక్కటే మన లైఫ్లో యజ్ఞం అర్థం చేసుకుని కృతజ్ఞతాపూర్వకమైన కర్మని తెలుసుకుని కృతజ్ఞత లేని వాడిని ఏమంటారండి ఇంతమంది తెలుగు వచ్చిన వాళ్ళు కృతజ్ఞనుడు అంటాడు కృతజ్ఞుడిని మించిని పాపిలేడు అందుకే నన్ను ఎప్పుడో ఎవడో రూపాయి ఇచ్చారండి గుర్తు పెట్టుకుని రూపాయలు ఇచ్చారండి అదా ఇక్కడ నీకు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకో వాళ్ళందరి పట్ల నీ ఉనికి వాళ్ళ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉన్నది అంటే దీనికి ఎవరి బాధ్యత తెలుసుకో వణికిపోతామండి ఇంత ఇచ్చిన వాళ్ళకి నేనేమీ నివ్వగలుగుతున్నానా అని భయపడితే ఇస్తాం అది శ్రద్ధయా దేయం భియా దేయం హృయాధేయం ఎంత చేస్తున్నారు దేవతలు ఏమిస్తాను వాళ్ళకి ఇది చూసే చూపు దానికి తగ్గ వస్తువు ఇన్ని ఇచ్చారే సరిపోదు జన్మ కృతజ్ఞత చెప్పుకోవడానికి అది నిత్యం చేయాలి నిత్యం చేయాలి నిత్యం చేయాలి నిత్యం తింటావు గనక నిత్యం చేయాలి అలా చెయ్యగా ఏదుందో తిను లేకపోతే పాప పాపం తిన్నవాడివి అవుతావు నువ్వు అది భుంజతే అఘం పాపం తినుట అంటే అర్థం ఏంటండి పాపమైన పదార్థం ఎక్కడ దొరుకుతుంది చెప్పని తింటానని సిద్ధమైపోవడానికి తింటున్నదే అది పాపం తినుట అంటే అనుభవించుట ఎప్పుడు తినడం అంటే అనుభవం అని అర్థం చెప్పుకున్నాను కదా పాపం తినడం అంటే పాపం అనుభవించు అంటే దుఃఖం అని అర్థం ఇక్కడ పాపానుభవమే దుఃఖం పుణ్యానుభవమే సుఖం కనుక పాపం తినుట అంటే దుఃఖాలు అనుభవిస్తున్నా ఇవాళ దుఃఖాలు ఏడుస్తున్నామంటే యజ్ఞం లేకపోవడం వల్ల అంతేగాని ఎవడి మీద కంప్లైంట్ చేయకు నీ యజ్ఞాలు చేయకపోవడం వల్ల నీకు దుఃఖాలు వచ్చాయి యజ్ఞం చేయడం వల్ల సుఖం వచ్చాయి కాబట్టి యజ్ఞ జీవనం కావాలి మళ్ళీ ఇవి రావాలన్నా యజ్ఞ జీవనం కావాలి లేదా కృతజ్ఞత నెరవేర్చుకుని రుణ విముక్తుడు కావాలన్నా యజ్ఞ జీవనం కావాలి నాకు దేని మీద కోరిక లేదంటే అందుకే యజ్ఞాలు మానేస్తానంటే తప్పు అప్పు పడిపోయి అప్పు తీర్చాలా అప్పు తీర్చకుండా నువ్వు బ్రహ్మజ్ఞానమైనా అప్పుల పీక్కు తింటారు లేదా ఒక ఆయన బోళ్ళు ఊరి నిండా అప్పులు చేస్తాడు ఏదో వేదాంతం విన్నాడు బాగున్నట్టు అనిపిస్తుంది అది వచ్చింది బాధ వేదాంతం వినగా ఏమనిపిస్తుంది అంటే ఇదే చాలా గొప్పది అనిపిస్తుంది తర్వాత నేను కూడా వేదాంత నియమం అని రెండు ప్రమాదాలు ఉన్నాయి తెలుసుకోండి ఇక్కడ అందుకే వెంటనే బయలుదేరి ఠాట్ ఈ కర్మలు ఎక్కర్లేదు ఎక్కర్లేదు ఇంకా కర్మల్లో ఎందుకు లంపట్లేయి ఉంటారు అని అది అయిన వెంటనే వాడు చేసిన కర్మకి దక్షిణ ఇవ్వకపోతే తెలుస్తుంది వాడు బాధ ఒక ఆయన ఉన్నాడు సంజావనం చేయడం అన్నీ వేస్ట్ వచ్చి వేదాంతం వినండి ఆరున్నర కల్లా అని కానీ ఆరు ఆరికి కాఫీ ఇవ్వకపోతే ఆయన ఆరున్నరకు ప్రవచనం చేయడు చెప్పట్టు ఇలాంటి వాడు బయలుదేరి ప్రజలను కర్మభ్రష్టులు చేసే వేదాంతలు చాలామంది ఉంటారు ఇది తెలుసుకోవచ్చు యజ్ఞ జీవనం యజ్ఞ జీవనం కృతజ్ఞత బ్రతిక అర్హత ఎక్కడుందండి కృతజ్ఞత భావం యొక్క సంపూర్ణ రూపమే యజ్ఞం అందుకే ఏదో థ్యాంకింగ్ కల్చరు ఎక్కడి నుంచో వచ్చిందనుకోవద్దు థ్యాంకింగ్ కల్చర్ యజ్ఞ రూపంలో సుప్రతిష్ఠితంగా సనాతన ధర్మం యుగాదులు యుగాది అందే సృష్టి అందే ఇచ్చింది భారతదేశానికి తెలుసుకోండి ఇక్కడ భారతదేశం ప్రపంచానికి ఏదైనా చెప్పదలుచుకుంటే అది యజ్ఞం అనేది చెప్పాలి ఇక్కడ అది చెయ్యాలి ఇక్కడ లేకపోతే ఆ ఊరిలో వేదాంతం విన్నాడు కనుక వెంటనే జ్ఞాని అనుకున్నాడు జ్ఞానం అయిపోగానే వచ్చారు ఏమైనా ఇంకా అప్పులు తీర్చలేదని ఎవడి డబ్బు ఎవడిది అంత భ్రాంతి ఇక్కడున్నా అదే రూపాయి అక్కడున్నా అదే రూపాయి ఇక్కడ నాది అనేది అజ్ఞానం మాత్రమే అన్నట్టు వాడు ఎప్పుడు ఏం చేస్తారండి ఒప్పు ఎంత జ్ఞానం అని సాలువ్ నాలుగు బాధి వెళ్తారు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఇవాళ నువ్వు ఈ చిలక పలుకులు పలకడానికి వేదాంతం అర్థం చేసుకోవడానికి బాడీ అనేటటువంటి ఉంతేనే కదా అయ్యింది ఆ సమయంలో హాయిగా కూర్చున్నావు అంటే తిండి తినే కూర్చున్నావు మీకు భోజనం పెట్టకుండా వేదాంతం చెప్తానండి అవడు వింటాడండి కానీ తిండి తినే కూర్చున్నావా లేదా అప్పుడు నీకు తలనొప్పి ఏవి లేకుంటేనో కూర్చుంటావు లేదా తలనొప్పి ఉంటుంటే అహం బ్రహ్మాస్మిట పోదురు బాబు అంటారు కనుక ఆ సమయంలో ఎన్ని అనుకూలిస్తే నువ్వు కూర్చున్నావు చెప్పు అనుకూలించిన ఇంద్రియాలు అనుకూలించాయా బయట ఆహార పదార్థాలు అనుకూలించాయా అక్కరి ఇంట్లో వాళ్ళు కూడా అనుకూలించాలి ఇందరు అంటే దేవతలు అన్నిట్లో ఉంటే కదా అనుకూలించారు వాళ్ళ వల్ల జ్ఞానం పొందో ఇదేనా ఆలోచించి కృతజ్ఞత అందుకే కృతజ్ఞత అర్థం నిష్కామంగా చేసేవాడు కృతజ్ఞత బుద్ధితో చేస్తాడు సకామంగా చేసినటువంటి వాడు మళ్ళీ యజ్ఞం ద్వారా పొందాలని చేస్తాడు ఎలాగైనా చెయ్యవలసినదే అని యజ్ఞం గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు అందుకే భారతదేశంలో కర్మ పేరు యజ్ఞం సత్కర్మ పేరు యజ్ఞం కానీ కేవలం అజ్ఞహోత్రాదులు ఎందే మాత్రమే కాదు అయితే యజ్ఞములు ఎన్ని రకాలు ఉంటాయి యజ్ఞం చెయ్యకుండా తినేవాడు పాపం తిన్నవాడే యజ్ఞం చేసి తిన్నవాడు అమృత భుజ అమృతాన్ని తిన్నవాడు అని తర్వాత స్వామి చెప్తాడు అమృతాన్ని తినవాడు అవుతాడు సుమ అన్నాడు యజ్ఞం చేసి తిన్నప్పుడు అమృతాన్ని తింటున్నాటి ఎంత బాగుందండి ఇక్కడ అమృతం తింటున్నాడు అంటే దేవతలకి నివేదించి తింటే అమృతం నివేదించకపోతే అది ఈ విధంగా పాపము అవుతున్నది పాపం తినుట అంటే దుఃఖించుట అని అర్థం యజ్ఞం చేయడం దుఃఖములు తప్పవు ఈ మాట మళ్ళీ వేదమా చెప్పింది కేవలాఘోభవతి కేవలాది వేదమంత్రం కేవల అఘోభవతి కేవలాది కేవలం అంటే ఒంటరిగా తినేవాడు పాపాన్ని ఒంటరిగా తింటాడు ఒంటరిగా తినేవాడు పాపాన్ని తింటున్నాడు దుఃఖిస్తున్నాడు అర్థం అండి ఇక్కడ ఇక్కడ ఒంటరి అంటే ఎవడికి పెట్టకుండా తినేవాడు పెళ్ళానికి పిల్లలకి బంధువర్గాలకి మాత్రం పెట్టేవాడు కూడా ఒంటరిగా తినేవాడి కింద తెలుసుకోండి ఇక్కడ అదే భారీకి భోజనం పెట్టి ఊరికి ఉపకారం చేశాను అనుకున్నట్టు ఒక ఉంది మనకి ఇక్కడ నీ ఎందుకు కేంద్రీకృతమే ఉండడం ఎంతో నీ కుటుంబం ఎందుకు కేంద్రీకృతమై ఉండడం కూడా అంతే తెలుసుకో ఇక్కడ ఇది గ్రహించవలసినటువంటి గొప్ప అంశం అందుకే యజ్ఞశిష్టాసన త్యాగం అనేది ఉండాలి అని ఒక ఆయన ఏం చేశారంటే భోజనం పెట్టేట అందరికీ శుభ్రంగా అందరికి లడ్లు అన్నీ పెట్టాడు పెట్టి కర్ర పట్టుకున్నాడు ఎవడైనా వాడు తిన్నాడనుకోండి వాడికి వాడు కర్రతో కొడతానన్నట్ట ఎంత భోజనం పెట్టి మీరు తింటే కర్రతో కొడతానన్నట్ట మీరు తింటే కర్రతో కొట్టానండి ఏం చెప్తారండి మీరు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఆ సమయంలో ఆ పక్క వాడికి తినిపించడం వీడు పక్కవాడికి తినిపించాడు వాడు పక్కవాడికి తినిపించాడు అందరికడుపు నేను పెద్దతో రెండు ఇది త్యాగపూర్వకం అనమాట ఇచ్చి తినడం అంటే ఇదండి అర్థం పెట్టుకు తినాలి ఎవరికి ఇవ్వాలి దేవతలకి దేవతలకి ఇచ్చేయన్న భావంతో ఎవరెవరికి ఇవ్వాలి అది కూడా తెలియాలి దేవతలకు ఇచ్చేయన్న భావంతో ఒకటి దేవతలని ఆరాధించడం అవి నివేదనాదులతో హుతము వేయడం వీటి ద్వారా జరుగుతుంది రెండవది పితృదేవతలు వాళ్ళు దేవతలే ఆ పితృదేవతల వల్లనే ఈ శరీరం వచ్చింది నీకు తెలిసి నీ తండ్రి తాతా తల్ ముత్తాతలు వాళ్ళు వారిని మరువురాదు దేవ పితృదేవ ఈ రెండు అయ్యాయి దాని తర్వాత విషయం ఋషులు ఈ తెలివితేటలను వాళ్ళు చెప్తేనే కదా చేసావు కనుక వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు ఋషుల్ని ఈ ముగ్గురు ప్రధానం దేవ పితృ ఋషి వీరి ముగ్గురు ఇందులో ఇంకా ప్రధాన ఋషేనండి యజ్ఞం వల్ల బాగుపడతామని చెప్పింది అవడు ఋషి అందుకే ఏ రుణమైనా తీర్చుకోగలం కానీ ఋషు రుణం ఎందుకంటే నీకు దేవతలకైనా ఆహుతుల వల్ల బలం వస్తుంది పోషిస్తారు ఋషులకి నీ ఆహుతులు అక్కర్లేదు నీ పదార్థాలు వాళ్ళది అవ్యాధి కారుణ్యం అది ఎంత రుణమైన తెచ్చుకోగలం ఋషులు రుణం తీర్చుకోవాలి రాముడు గొప్పవాడు కృష్ణుడు గొప్పవాడు కానీ రాముడు కృష్ణుడు గొప్పవాడు అని చెప్పిన వారు ఋషులే తెలుసుకోండి ఇక్కడ కానీ వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం వాళ్ళు గురువులు వాళ్ళు అందుకే వీడు ముగ్గురు రుణం తీర్చుకోలేని వాడికి బ్రతికే అర్హత లేదు ముగ్గురు రుణాలే కాదు మరో రెండు రుణాలు కూడా ఉన్నాయన్నాడు నువ్వు ఇలా ఉన్నావు అంటే అనేక భూతముల వల్ల భూతములు ప్రకృతిలో పుట్టి పెరుగుతున్నవన్నీ భూతములే కానీ భూతరుణం దాని తర్వాత మనుష్య రుణం సాటి మనుష్యుడు యొక్క రుణం తెచ్చుకోవాలంటే ఎంత గొప్పగా చెప్పారండి ఇంతకంటే సోషల్ కన్సర్న్ చెప్పినటువంటి గొప్ప మతగ్రంథం ఏదైనా ఉంటుందో చెప్పారండి ఇక్కడ హిందూ మతం ఎంత స్పష్టంగా చెప్పిన సోషల్ కన్సర్న్ మానవులకి సాటి మానవుడికి పరిగెత్తేటట్టు ఉండాలి ఇక్కడ అంటే వాళ్ళకు అతిథి అభ్యాగతి అదేవిధంగా అసహాయులకు సహాయపడడం ఇత్యాదులన్నీ కూడా మనుష్య రుణం తెచ్చుకోవడానికి పనికొస్తాయి కనుక యజ్ఞం అంటే రుణం తెచ్చుకోవడమే యజ్ఞం మానేయడం అంటే అప్పులగ్గొట్టడమే ఇది తెలుసుకోవాల్సినది అందుకే యజ్ఞశిష్టాసనసంతోకిల్బిషై భుంజతేఘం పాపా ఏ పచంత్యాత్మకారణా అని చెప్తూ యజ్ఞం యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాడండి ఇక్కడ తర్వాత అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అసలు యజ్ఞం ప్రాధాన్యం ఇక్కడ చెప్తున్నారు భూతములు కలుగుతున్నాయంటే భూతములు కలుగుతున్నాయంటే జీవులు పుడుతున్నారంటే అని అర్థం అలాగే సృష్టిలు ఏది కలుగుతుందన్నా అన్నం వల్లే కదంటే అన్నం లేకపోతే ఏదీ లేదు ఇక్కడ భగవత్పాదు కూడా భాష్యం రాస్తూ లోహిత రేత పరిణత అన్నాత్ అన్నారు అంటే ఇక్కడ జీవుడు పుట్టేది అన్నం వల్లే ఇది ఎంత అద్భుతమైన రహస్యం ఇది వేద విజ్ఞానంలో కనబడుతుంది జీవుడు ఎంత ఉంటాడండి ఏ నువ్వు చూపించడానికి లేదు నువ్వు చూపించే వేరు పుట్టక ముందు కూడా ఉన్నాడు జీవుడు అసలు పితృగర్భంలోంచి మాతృగర్భంలోకి ప్రవేశించినప్పుడు జీవుడి పరిణామం ఎంత ఏ ఇంత ఘోహ కూడా కాదు నువ్వు కనిపించదు ఎన్నో దేహాల్లో ఈముడి జీవుడికి ఎంత ప్రమాణం చెప్తావు నువ్వు చెప్పక్కడ అది చెప్పలేవు అత్యంత సూక్ష్మైన ప్రమాణం అది ఎలా ఏర్పడుతుందంటే అందులో రికార్డై ఉంటుంది విడిచి అనుభవించవలసిన కర్మలన్నీ కూడా చూడండి ఆశ్చర్యం పుట్టు గురించి ఆలోచిస్తేనే ఎంత ఆశ్చర్యం అది ఆలోచిస్తే దేహం వారి అదే పోతుంది ఒక్కసారి నీ పుట్టు గురించి ఆలోచిస్తేనే నీకు ఆహా విభ్రమం కలిగి ఆనందం కూడా కలగాలి ఎంత ఆశ్చర్యం ప్రకృతి నీకు ఏర్పడే కన్ను ముక్కు చెవి అవి అంత సూక్ష్మ రూపంలో దానిలో ఉంటాయి బీజంలో భూజం ఉన్నట్టు ఎంత ఆశ్చర్యకరమైనది దాని ప్రమాణం ఎంత అంతేకాదు నీ ఆవేశవేశాలు నువ్వు అనుభవించే కర్మాలు అన్నిదా దాగుంటాడు ఎంత చిన్న ఎంత చిప్పండి ఎటువంటి ఎంత సూక్ష్మ రూపం అది ఆ రూపంలో ఉన్నటువంటి జీవుడు ఎలా వస్తాడంటే వాడు కర్మానుభవం అయ్యాక వర్షాల ద్వారా భూమిలో చేరి విత్తనాల ద్వారా పురుషులు చేరతట అలా చేరినటువంటి వాడు స్త్రీ గర్భంలో ప్రవేశించి క్రమంగా ఆ కర్మానుగుణం ఏదైతే అందులో ఫిక్స్ అయ్యిందో దాని రూపాన్ని స్వీకరించి వస్తాడయ్యా అన్నారు ఆ బాడీ తీసుకోవడంలో మాతృగర్భంలో వచ్చే పదార్థాలు కూడా సహకారం తీసుకుని వస్తున్నాడు ఇక్కడ ఎంత ఆశ్చర్యం కనుక ఇది జరిగిందంటే వర్షాదుల వల్ల వర్షాలు యజ్ఞముల వల్ల ఇది ఆలోచించు జీవోత్పత్తికి కారణమే యజ్ఞం అది చెప్తూ ముందు అన్నముల వల్ల జీవులు కలుగుతారు అని మొదలుపెట్టాడు అన్నాద్భవంతి భూతాని ప్రాణులన్నీ కూడా ఆహారం నుండే ఉత్పన్నమవుతున్నాయి అన్నము దేని వల్ల కలుగుతుంది పర్జన్యాదన్న సంభవ పర్జన్యం వల్ల అన్నం కలుగుతుంది యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞం వల్ల పర్జన్యం ఏర్పడుతుంది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది త్యాగపూర్వక కర్మ వల్లే ఏర్పడతాయి అయితే నేనే యజ్ఞం చేయలేదు మేకం వచ్చిందని నువ్వు చేసిన యజ్ఞం వల్ల కదా ఇంకెవరు చేసి ఉంటారు ఇక్కడ అందుకు యజ్ఞాద్భవతి పర్జన్య దీనికి సరిగ్గా అగ్నే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి హి ప్రజ అని మనుస్మృతి వాక్యమే కాకుండా పురాణాలు అనేక చోట్ల కనబడుతుంటుంది అగ్నియందు వెయ్యబడిన ఆహుతులు అగ్ని భట్టారు కూడా ఆదిత్య మండలం ద్వారా దేవతలు దొరికిస్తాట కానీ సర్వదేవతలు గేట్ వేది ఆదిత్య మండలం అందుకే ఆదిత్యునికి నమస్కరిస్తే సర్వదేవతలుగా నమస్కరించినట్లేని పెద్దవాళ్ళు మనకు ఏర్పాటు చేశారు యజ్ఞాలన్నీ చేయండి అయితే యేసవోస్తిష్ట కామధుక్ మీకు కోరుకుంటే కోరికలు తీర్చుతాయి యజ్ఞాలు కోరికే లేకపోతే రుణ బాధను తొలగించి కృతజ్ఞతను కలిగించి ముక్తిహేతువులు అవుతాయి ఎలాగైనప్పటికి కూడా యజ్ఞంలో ఒక భాగం యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ యజ్ఞము కర్మ నుంచి కలుగుతుంది అంటే యజ్ఞం అంటేనే కర్మ కదండి మళ్ళీ కర్మ నుంచి కలుగుతుంది అంటే యజ్ఞం అనేది చెయ్యడం వల్ల కదా కలుగుతుంది అన్నాడు ఇక్కడ చెయ్యడం యజ్ఞం చేశారు అంటే మీరు కూర్చుంటారు ద్రవ్యాలు తెచ్చుకుంటారు మీకు సహాయకంగా మరికొందరిని తెచ్చుకుంటున్నారు అంటే చెయ్యడం వల్ల కదా యజ్ఞం కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ యజ్ఞ కర్మ కర్మ బ్రహ్మోద్భవం విద్ది కర్మ బ్రహ్మలో కలుగుతున్నది ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం వేదం కానీ బ్రహ్మశబ్దం ఎక్కడ పడినా సందర్భం బట్టి అర్థం చెప్పుకోవాలి కర్మ బ్రహ్మోద్భవం విధి కర్మ బ్రహ్మము వల్ల కలుగుతుంది బ్రహ్మ అనగా వేదము బ్రహ్మ వల్ల కలుగును అంటే వేదము వల్ల కలుగుతున్నది బ్రహ్మ ఆ బ్రహ్మ వేదం నుంచి వస్తుంది వేదాలంటే అక్షరాలే కదండి అక్షరాలైన వేదములన్నీ అక్షరుడు వల్ల కలుగుతున్నాయి బ్రహ్మాక్షర సముద్భవం వేదము అక్షరుడి వల్ల కలుగుతున్నాయి అక్షరుడు అంటే నాశరహితుడు అనగా ఈశ్వర అర్థం ఇక్కడ ఎందుకంటే ఈ బ్రహ్మని దేవతల్ని సృజించక ముందు కూడా ఎవడున్నాడు వాడు అక్షరుడు నాసరహిత అని అక్షరహ అనే మాట అక్షరహ స్వరాట్ ఈ మాటలన్నీ ఎవరివి విష్ణు శాస్త్రనామాల్లో మీరు చదువుకున్నారు అక్షరహ అక్షరుడైన ఆ అక్షరుడు నుంచి కలిగింది వేదం ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా వేదంలో చెప్పబడ్డ వాక్యముదే భగవద్గీత వేదంలో లేని ఒక్కడే చెప్పదండి ఇక్కడ తరించడానికి వేదమే దిక్కు ఆ వేదమంతా సారం చేసిన భగవద్గీతే దిక్కు అందుకే చెప్తున్నాడు ఇక్కడ యస్మాత్ సాక్షాత్ పరమాత్మాక్షాత్ అక్షరాత్ పురుష నిశ్వాసవత్ సముద్భూతం బ్రహ్మా అని భగవత్పాదవారు భాష్యం చెప్పారు పురుషుణ్ణు సహజంగా ఊపిరి వస్తుంది ఊపిరి వాడికే తెలియదు ఊపిరి వచ్చేస్తుంది ఒక శరీరం అంటూ ఉండగానే ఊపిరి అంటూ వచ్చేస్తుంది అలాగే పరమాత్మకు కూడా ఊపిరిలు వచ్చేసేట పరమేశ్వరుడికి ఆయన ఊపిరి వేదము నడికడా అంటే భగవంతుడికి ఊపిరి వేదం అండి అందుకే వేదం అంటే ఆయన శ్వాసే ఇది తెలుసుకోవాల్సింది ఈ మాట యశ నిశ్వసి వేదా అని ఉపనిషత్తుల చోట కనబడుతుంది దాన్ని ఆధారం చేసుకుని యస్మాత్ సాక్షాత్ పరమాత్మాక్షాత్ అక్షరాత్ పురుష నిశ్వాసవాత్ బ్రహ్మ అనగా వేదము బ్రహ్మ అక్షర సముద్భవము ఎవరి వల్ల వచ్చింది వేదం ఎవరి వల్ల వచ్చింది విష్ణువు అక్షరుడు నారాయణుడు పరమాత్మ పరమేశ్వరుడు ఆయన నుంచి వచ్చింది ఎంత చక్కగా చెప్పండి ప్రాణులు అన్నం వల్ల కలుగుతున్నాయి అన్నం పర్జన్యం వల్ల కలిగింది పర్జన్యం యజ్ఞం వల్ల కలిగింది యజ్ఞం కర్మ వల్ల కలిగింది కర్మ వేదాది శాస్త్రముల వల్ల కలుగుతున్నది వేదాదులు పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే వేదములు ఎవడో తయారు చేసేవి కావు పరమాత్మ యొక్క శబ్ద రూపములు మరి తపస్సుతో వాటిని దర్శించి మనకిచ్చారు ఇక్కడ అందుకే బ్రహ్మాక్షర సముద్భవం దీన్ని బట్టి యజ్ఞం ఎంత గొప్పదంటే తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం సర్వగతమైన బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మ యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉన్నది అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ యజ్ఞంలో ప్రతిష్ఠితులై ఉన్నాడు ప్రతిష్ఠితులై ఉన్నాడు యజ్ఞములు ఉన్నాడు అందుకే యజ్ఞ విష్ణువు అంటున్నా ఇది ఒక అర్థం కానీ సర్వగతం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ అంటే వేదమనే అర్థం చెప్పారు ఎందుకంటే భగవంతుడు వేదాతీతుడు కూడా కానీ యజ్ఞంలో ప్రతిష్ఠితులయ్యున్నాడు అంటే వేదరూపముగా ప్రతిష్ఠితులయ్యాడని తెలియాలి వేదముగా ప్రతిష్ఠితయ్యాడు వేదమే సర్వగతం వేదానికి విశేషం సర్వగతం అన్నాడు ఇక్కడ ఎందుకంటే పైన కర్మ బ్రహ్మోద్భవం బ్రహ్మాక్షర సముద్భవం ఉన్నప్పుడు బ్రహ్మశబ్దం వేదానికి చెప్పి కింద బ్రహ్మ వచ్చగానే వెంటనే పరమాత్మ చెప్తావు కానీ ఇక్కడ వేదం అర్థం చెప్పుకొని తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం సర్వగతమైన బ్రహ్మము యజ్ఞము ఉంది అంటే వేదం అంత సర్వగతమా సర్వగతమే ఎలాగంటే సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వగత బ్రహ్మ అన్నారు వేదమునికి సర్వగతం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అన్యర్థములు ఇవ్వగలిగేది వేదం అందుకే శంకర భోత్పాల్ వారు ఒక మాట అంటారు ఒక్క తల్లి నిన్ను కని పోషించినందుకే జన్మంతా రుణం తెచ్చుకోవాలంటారే పదివేల తల్లులు పెట్టయ్యా వేదమాత అన్నాడు ఇక్కడ ఎంతో గొప్ప మాట ఇక్కడ అందుకే వేదమాతకు నమస్కారం చేసుకోవాలి ఈ బతుకు వెళ్లమారడానికి కావలసినవి ఇచ్చి పోషించింది ఆ తల్లి కొంతగాలు కానీ ఎన్ని జన్మలైనా నువ్వు తరించడానికి కావలసినవిచ్చి సద్గతినిచ్చే వేదమాత ఎంత గొప్పతల్లి చూడండి అందుకే వేదం పెన్నతల్లు పెట్టు అటువంటి వేదము సర్వగత సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వార్థములు అంటే అన్ని అర్థములను ప్రకాశింపజేస్తుంది అంతే కదా సర్వ ప్రయోజనములను ప్రకాశింపజేస్తున్నది అన్ని ప్రయోజనాలను ఇచ్చేటువంటి వేదము సర్వగతం బ్రహ్మ అటువంటి సర్వగతమైన బ్రహ్మ అంటే అన్ని ప్రయోజనాలు ఇచ్చే వేదము యజ్ఞములో ప్రతిష్ఠితమైంది అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది యజ్ఞం అంటే కర్మ కదా అంటే వేదము చెప్పిన జ్ఞానం నువ్వు క్రియారూపంగా చూపిస్తే యజ్ఞం కనుక చెప్పినటువంటి ఒకనొక జ్ఞానము నీకెప్పుడు ఉపయోగింపబడుతుంది క్రియారూపంలో చూపించినప్పుడు క్రియ యజ్ఞం వేదము జ్ఞానం కానీ వేదము చెప్పిన జ్ఞానం క్రియారూపంలో వచ్చింది కనుక వేదము చెప్పిన సర్వ విధములైన జ్ఞానములు క్రియారూపమైన యజ్ఞములు ప్రతిష్ఠితమయ్యున్నాయి అందుకే వేదము యజ్ఞములందు ప్రతిష్ఠితమయ్యున్నది అనే మాట ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ ఏం ప్రవర్తిత్రం నానువర్తయతిహ అఘాయు ఇంద్రియారామో మోఘ సజీవతి ఈ విధంగా ప్రవర్తిస్తున్న చక్రమును ఎవడు అనుసరించడో ఇలా ప్రవర్తిస్తున్న చక్రం అంటే ఏంటా చక్రం ఒక సర్కిల్ ఏమిటా సర్కిల్ చెప్పండి ప్రాణుల అన్నం నుంచి అన్నం పర్జన్యం నుంచి పర్జన్యం యజ్ఞం నుంచి యజ్ఞం కర్మ నుంచి కర్మ బ్రహ్మ నుంచి బ్రహ్మ భగవంతుడి నుంచి ఈ చక్రం ఇది ఈ చక్రాన్ని ఎవడు అనుసరించడు అని ఒక అర్థం మనం చెప్తాం కానీ అసలు అర్థం ఇక్కడ గమనించవలసింది ఏవం ప్రవర్తితం చక్రం అంటే ఈశ్వరైన వేద కర్మణ ప్రవర్తితం జగచ్చక్రం అన్నాడు జగత్తుకి చక్రం అని పేర్ట కొన్ని జగత్తంతా కూడా ఈశ్వరుడు అంటే యజ్ఞస్వరూపుడైన ఈశ్వరుని చేత అంటే వేదధర్మపూర్వకమైనటువంటి ఈశ్వరుడు చేత నడపబడుతున్నది ఏం ప్రవర్తితం చక్రం చక్రం అనగా జగత్ అనర్థం జగత్తుకి చక్రం అనర్థం అంటే పుట్టుట చచ్చుటా చచ్చుటా పుట్టుట ఉదయించుట అస్తంభించుట మళ్ళీ ఉదయించుట ఈ మొత్తం జగత్తంత చక్రమే తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా అంటే నిత్య చలన లక్షణం కలిగినటువంటిది చక్రానికి లక్షణం తిరగడం కూడా నిత్య చలన లక్షణం కలిగినది ఒకదాని నుండి ఒకటి మళ్ళీ దాంట్లోకే వెళుతూ పునఃపునః ఆవృతమవుతూ నిత్య చలన లక్షణం కలిగేది ఇది చక్ర లక్షణం ఆ చక్రం జగదేవ చక్రం జగత్త చక్రం ఈ చక్రం ఎవరి చేత ప్రవర్తింపబడుతుంది ఏవం ప్రవర్తితం జగచ్చక్రం ఈ విధముగా ప్రవర్తింపబడుతున్నది అని అర్థం ఇది తెలియక అన్నము నుంచి యజ్ఞం ఇది ఒక అని చెప్పడం కాదండి ఏవం ప్రవర్తితం ఈ విధంగా యజ్ఞము అంటూ ఏదైతే ముందు వెనకలు చెప్పాడో ఈ విధముగా ఈ చెప్పిన పై పద్ధతిలో ప్రవర్తితం ప్రవర్తింపబడుతున్న జగచ్చక్రాన్ని ఎవడు అనుసరించడో అంటే తిరుగుతున్న సంసారాన్ని ఇది ఈ విధంగా తిరుగుతోందని తెలిసి అనుసరించాలి అంటే యజ్ఞముతో తిరుగుతున్నది దీని ముందు వెనకలు యజ్ఞానికి ముందు వెనకే మొత్తం అని తెలుసుకుని ఎవడు అనుసరించాడో అటువంటి వాడు అంటే ఎవడు కర్మని అధికృతహ కర్మాధికారి అయినటువంటి వాడు కర్మాధికారి అంటే ఇది నిష్ఠ అవధూత గురించో లేదా స్థితప్రజ్ఞుడి గురించో చెప్పట్లేదు మిగిలిన వారు కూడా ఎందుకంటే జగత్ వ్యవహారం స్థితప్రజ్ఞుడికి లేదు జగత్ అనేదే లేదు వాడికి వాడికి వేదమే లేదు త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యం భవార్జున వేదమే లేనప్పుడు యజ్ఞాదు లేవు వాడికి అంటే భ్రష్టుడు కాడు దాటిపోయాడు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ వాడు దాటిపోయాడు అంతే వాడికి లేవంటే వాడిని ఉండవలసిన వాడికి లేకపోతే భ్రష్టత్వం అవసరం లేని వాడికి ఉంటే అనవసరం బరువు ఇది తెలుసుకోండి ఇక్కడ వాడికి ఉండదు అంతే ఇక్కడ అటువంటి వాడు వాడి గురించి చెప్పడం కాదు ఇప్పుడు చెప్తున్నదంతా కర్మయోగాధికారి గురించి కనుక కర్మనే అధికృతహా అని భగత్పాల్ వారు వెంటనే చెప్పారు వెంటనే మనకు ప్రశ్న వస్తుంది సన్యాసి కూడా చేయాలి కదండి వాడికి అక్కర్లేదయ్యా వాడి జగత్త లేదు ఇందులో జగన్మిథ్యాభావం బ్రహ్మము తప్ప మరొకటి లేదన్నప్పుడు వాడి జగత్త లేదు జగత్ అంటూ ఉన్నప్పుడు వ్యవహారం అంతా కూడా జగత్ ఎవరికి మనకుంది కర్మలో ఉన్నవాడికి జగత్తుంది అది అంటే సత్యంగా బ్రహ్మసత్యం జగన్మిథ్యా అయినప్పటికీ వ్యవహారంలో నువ్వు జగత్తుతో ఉన్నావు గనక జగత్తు వ్యవహారం ఉన్నంతసేపు దేవతలున్నారు వేదములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక ఆయన అన్నాడు ఈ నరకలోకాలు స్వర్గలోకాలు ఏమి లేవండి అవన్నీ కూడా కల్పనలు అన్నాడు ఎవరు చెప్పారు శంకరాచార్య చెప్ప అరే శంకరాచార్య నరకం స్వర్గం లేదనే కాదు ఈ భూమి కూడా లేదని చెప్పండి అర్థం కాదేమో ఇది కూడా లేదన్నాడు ఇది అంత ఇవి ఉన్నాయి అవే ఉన్నాయి పరమార్థ దృష్టిలో అది లేదు ఇది లేదు పరమార్థ దృష్టిలో వ్యవహార దృష్టిలో అది ఉంది ఇది ఉంది ఇక్కడ తెలుసుకోండి వ్యవహారంతో చేసిన కర్మ బట్టి నువ్వు నరకానికి స్వర్గానికి వస్తూ పోతూ ఉంటావు ఉన్నాయి తెలుసుకోండి ఏవి లేవని కాదు కానీ ఎక్కడిది ఎక్కడ అన్వయించుకోక అన్వయించుకోలే తెలియకపోవడం వల్ల ఏర్పడిన అయోమయం ఒక్కటి మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తే సనాతన ధర్మం ఇవ్వగలిగిన స్పష్టమైన సందేశం ప్రపంచంలో ఏది ఇవ్వలేదు ఇది తెలుసుకోండి ఇక్కడ అంత విషయం ఏవం ప్రవర్తితం చక్రం ఈశ్వరుడు ఈ విధంగా వేదయజ్ఞపూర్వకంగా ప్రవర్తింపజేస్తున్న చక్రము వేదయజ్ఞపూర్వకముగా ప్రవర్తింపజేస్తున్న చక్రముని ఎవడు అనుసరించడో అంటే కర్మాధికారి కూడా యజ్ఞ కర్మను ఆచరించడో వాడికి టైటిల్స్ ఇస్తున్నాడు భగవంతుడు ఆ టైటిల్స్ మనకు రాకుండా ఉండేటట్టు జాగ్రత్త పడదాం వాడు మొట్టమొదటిస్తే టైటిల్ అంటే అఘాయు ఆయు అంటే జీవితం జీవనం అఘాయు అంటే పాప జీవనుడు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా యజ్ఞం చేయకుండా తినేవాడు పాపం తింటున్నవాడు కానీ వాడు బతుకంతా పాపమే అఘాయు ఇంకొకటి అసలు పనులు మానేశాడా కర్మ అంటే మామూలు పనులు కాదని చెప్పడం కోసం ఇక్కడ తెలుస్తుంది యజ్ఞార్థం కర్మ అలా కాకుండా వాడు కోసం వాడు బతకడానికి సృష్టిలో ప్రతివాడు పనిచేస్తున్నాడండి ప్రపంచ ప్రతి వాళ్ళు కూడా మనం కూడా పిల్లల్ని ఆ విధంగానే పెంచాం ఈ జీవితం ఈ చక్కని జీవితం చెప్పట్లేదు సుఖంగా ఇంద్రియాలని నాకంటే సుఖంగా నువ్వు అనుభవించాలి ఎందుకంటే పుట్టినప్పుడు కారు రాలే మధ్యలో వచ్చింది నీ పుట్టుకు నుంచి కారు ఉండాలి ఇది కదా ఇలా వీడిని ఎలా చేస్తున్నామంటే ఇంద్రియాలను సుఖపెట్టడమే నేర్పుతున్నాం అలా ఇంద్రియాలను మాత్రమే సుఖపెడుతూ ఇంద్రియ సుఖమే పరమార్థం అనుకుంటూ ఉండేవాడిని ఇంద్రియారాముడు అంటారు ఇదేదో బాగుంది ఈ రాముడు ఎవరు ఆ రాముడు కాదు అతడు కేవల రాముడు ఇంద్రియాదుల అపేక్షలు లేకుండా ఉండే ఆనందమే కేవల రాముడు అలాంటి కేవల రాముడిని మాత్రం మనం విభించేవాడు వాళ్ళు జ్ఞానులు వీడు ఇంద్రియరాముడు అంటే ఇంద్రియాలని మాత్రమే సుఖపెడుతూ ఇంద్రియ సుఖమే పరమార్థం అనుకునే వాళ్ళు సృష్టిలో నూటికి తొంభై మంది వీళ్ళేనండి ఇంద్రియ సుఖమే పరమార్థం ఆఖరి దేవుడు పూజలు కూడా ఎందుకు చేస్తారంటే ఇంద్రియాలను మరి సుఖపెట్టడానికి ఆ ఇంద్రియ సుఖం ఇంద్రియాల్లో కాస్త బలహీనత ఏర్పడితే దుఃఖం ఏమిటో అంత తాతత్మ్యం కానీ ఇంద్రియారాముడు రెండో టైట్లు మూడో టైట్లు మోఘం సజీవతి వాడు బతుకున్న వ్యర్థుడే ఇంకో భాషలో చెప్పడం వేస్ట్ అది అర్థం అక్కడ ఎవడైతే యజ్ఞాన్ని అనుసరించాడో వాడు పాప ఇంద్రియారాముడు వ్యర్థ మూడు శబ్దములు ఇక్కడ గట్టిగా చెప్పాడు కానీ అన్నేసి మూడేసి బిరుదులు అవి రాకుండా ముందే యజ్ఞకర్మ చేస్తే సరిపోతుంది ఇక్కడ అంత చక్కగా వివరించి ఇక్కడ ఇంతవరకు చెప్పినదంతా కర్మాధికారికి కావలసిన కర్మజీవనం యజ్ఞ జీవనం చెప్పాడు మరి జ్ఞానం మళ్ళీ జ్ఞాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే ఇంత నిష్కామ కర్మయోగం వాళ్ళ వాళ్ళనే కదా మరి వాడిని మర్చిపోతే ఎలాగ మధ్య మధ్యలో హీరోని చూపించు ఉండాలి ఐడియల్ పర్సన్ ఆయన చిత్తప్రజ్ఞుడు వాడు ఎలా ఉంటాడంటే ఎస్వాత్మరతిరేవ సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవత సుష్ట తస్య కార్యం విద్యతే ఎవడు ఆత్మయొందే రతి కడిగి ఆత్మయొందే తృప్తుడై సంతుష్టుడై ఉంటాడు వాడికి కార్యము లేదు వాడికి కార్యములంటే వాడికి లోకంలో మరొక వస్తువు అపేక్ష వాడికే ఆ విషయం ఫలానా వస్తువు కావాలి దానివల్ల అనుభవించాలి అనుకునే ప్రతివాడు కర్మనే అనుసరించాలి ఇక్కడ పై కేవలం ఆత్మని మాత్రమే తెలుసుకుని అనాత్మలన్నీ పరిహరించి పరిహరిస్తే ఎక్కడ పారేస్తే అనాత్మని ఇది కూడా ఆలోచించి అనాత్మను ఎక్కడ పారేస్తావు పారేయడానికి ఎక్కడ చోటు ఉంది అంత అనాత్మే ఎక్కడ పారేస్తావు అంటే అనాత్మల ఎందుకు కూడా ఆత్మదర్శనమే చేస్తూ ఉపాధి దృష్టిని విడిచిపెట్టి చైతన్యాన్ని చూసేవాడికి ఒకటి కావాలి ఒకటి అక్కర్లేదనేది లేదు ఆ స్థితికి వెళ్ళిన వాడికి ఆ స్థితికి వెళ్ళిన వాడికి ఆ స్థితి గురించి ఆలోచించేవాడికి కాదు ఆ స్థితికి వెళ్ళిన వాడికి తస్య కార్యం న వాడికి అన్నారు ఇది చెప్తూ ఇక్కడ ప్రధానంగా ఏతం వై తమాత్మానం విదిత్వా నివృత్తమిథ్యాజ్ఞానా సంత అత భిక్షాచర్యం శరీరస్థితి మాత్ర ప్రయుక్తం చరంతి నేషాం ఆత్మజ్ఞాననిష్టా వ్యతిరేక అన్యత్ కార్యమస్తి అనేటువంటి వేదాంత వాక్యం ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎవడైతే తాను ఆత్మస్వరూపుణ్ణనే తెలుసుకుంటాడో మిథ్యాజ్ఞానము తొలగిన వాడవుతాడో అతడు భిక్షాచర్యంపై జీవిస్తాడు భిక్షాచర్య అంటే అర్థం ఏంటండి కొందరు భిక్షకు పిలుస్తారు పిండి వంటలు నవకాయ పిండి వంటలతో భిక్షాచర్యం అంటే అదా భిక్షాచర్యం అంటే శరీర స్థితి మాత్రం ప్రయుక్తం చరంతి అంటే సన్యాసకు కూడా కర్మ ఉంటుంది అంటే ఈ కర్మే ఏది ఒకవేళ ఆకలిస్తే అన్నం అంతేగాని రకరకాల రుచులు వీటి దృష్టి లేదు శరీర యాత్రలో భాగం ఇక్కడ అతడికి వేడేస్తే చలివేసినా అతడు వేడేస్తే విసురుకోక తప్పదు చలి వస్తే కప్పుకుంటాడు కానీ ఆ వేడి చలి ఇవి తనకు అని అనుకోడు ఇవి శరీర ధర్మంగా వెళ్ళిపోతాయి తప్ప అయితే అది కార్యం అంటారా ఎందుకంటే దాని ఏంది దృష్టి లేదు గనక అన్నాడు ఇక్కడ అది కూడా కార్యం కాదు ఇది తెలుసుకోవచ్చు అటువంటి వాడు విషయం ఇంతవరకు కర్మయోగం గురించి చెప్తూ మళ్ళీ జ్ఞాని ఎందుకు చెప్తున్నాడు ఎంతైనా స్థిత ప్రజ్ఞుడి గురించి ఒకసారి చెప్పుకోవాలిగా లక్ష్యం అటువంటి నిరంతర బ్రహ్మానుభవంలో ఉంటాడు ఇక్కడ ఆ స్థితి కోసం తాపత్రయం ఇది అంతా బ్రహ్మానుభవం కోసం నిష్కామ కర్మయోగం మొత్తం చెప్పడం మొత్తానికి కర్మయోగి సాధకుడు జ్ఞానయోగి సిద్ధుడు తెలుసుకోండి ఇక్కడ అందుకే మధ్యలో సిద్ధుడిని చూపిస్తుంటాడు సాధకుడికి అది వివరించండి దీనిలో ఉన్నటువంటి నైవతస్య కృత అయితే వాడు కూడా శరీరంతో తిరుగుతున్న కార్యం అంటది ఎలాంటిదంటే పడవ నదిలో ఎటు ఎడుతున్న దిక్సూచి మాత్రం ఉత్తరం వైపు చూపిస్తుంటుందట అదేవిధంగా వీడు ప్రపంచంలో ఎలా తిరుగుతున్నా వాడి దృష్టి ఎప్పుడు బ్రహ్మమునందే ఉంటుంది గనక అన్నాడు ఇక్కడ అది గొప్ప విషయం ఇక్కడ ఇలా చెప్తే పైగా వాడు ఆకలి బయట ప్రపంచం వల్ల తీరేది కాదు వాడి నిరంతరం తృప్తి ఆత్మ ఎందే ఇంకేది వాడు తృప్తి కలిగించేది ఆత్మ తప్ప మరి దాంతో తృప్తి పడ్డవాడు ఇంకేం చెప్తావు మనకు ఆత్మ అది చాలా గొప్పది నమస్కారం అంతే తప్ప దాని ఎంత ఆనందించిన తెలుస్తుంది వాడు ఆత్మతోనే తృప్తి పడతాడు తప్ప అన ఆత్మలతో తృప్తిపడ్డా ఇది ఎలాంటిది అంటే ఆకలి అమ్మ వల్ల తీరుతుంది కానీ బొమ్మల వల్ల తీరదు కదా అన్నాడు ఒక గొప్ప విషయం చూడండి ఇక్కడ అందుకే బొమ్మలతో ఎంత ఆకలి బొమ్మ తీర్చది అమ్మే తీరుస్తుంది అలాగే ఇంద్రియాల వల్ల ఇంద్రియ విషయాల వల్ల అసలైన తృప్తి ఎప్పుడూ ఆత్మ వల్లే తృప్తి దొరుకుతుంది ఆత్మ ఎందు అతను ఎప్పుడు ఉంటాడు గనక తస్సు కార్యం న నైవ తస్య కృతేనర్థం నా కృతేనేహ కష్టన నాస్య సర్వభూతూ కశ్చిదర్థవ్యపాశ్రయ నైవ తస్ కృతేన అర్థం కర్మాచరణం వల్ల కృతేన అర్థన కర్మాచరణ వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం లేదు కర్మ చెయ్యకపోవడం వల్ల కూడా ఏ ఫలమూ లేదు అంటే కర్మ చేయకపోవడం వల్ల కూడా ఫలం వస్తుందా అంటే ఒక ఫలం వస్తుంది ప్రత్యవాయి దోషం అనే ఫలం వస్తుంది అంటే పని మానేయడం పని చేయకపోవడం వల్ల వచ్చే దోషం వస్తుంది కానీ కర్మ చేయకపోవడం వల్ల దోషం కానీ కర్మ చేయడం వల్ల ప్రయోజనం కానీ రెండూ అతడికి లేవు ఎవరికి స్థితప్రజ్ఞుడికి అతడు సర్వప్రాణుల్లోనూ ఎవరియందు కూడా ఆధారపడి ఎందుకంటే వాడి వల్ల నాకేదో కావాలనే దృష్టి ఎవరి మీద ఉండదండి ఒక సన్యాసి వచ్చిన వాళ్ళందరినీ పొగుడుతుంటే ఎందుకంటే రేపేనా భిక్షేస్తారు కదా ఇంకా ఇంకా వాడికి ఏం సన్యాసం అంటే ఇంకా అర్థవ్యపాశ్రయ నా అర్థవ్యపాశ్రయం అంటే ప్రయోజనముతో ఒకరి ఆశ్రయించుట అనేది లేదు వాడికి కనుకనే అతనికి చెయ్యడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు చెయ్యకపోవడం వల్ల వచ్చే దోషమనే ఫలమూ లేదు ఇంకొకటి వల్ల ప్రయోజనమూ లేదు కనుక అతడు ఎల్లవేళలా కూడాను ఆత్మయందు తృప్తి కలిగి ఉంటాడు తస్మాత్ ఆ కారణం చేతను అసక్త అసతం కార్యం కర్మ సమాచారం అందుకు అసక్తుడి కర్మని మాట మళ్ళీ అలా జ్ఞాని చెప్పి మళ్ళీ వెంటనే యోగి దగ్గర తీసుకొచ్చాడు జ్ఞాని గురించి చెప్పాను కానీ నువ్వు దానికి కాదులే నువ్వు కర్మకే అమ్మ పుట్టిల్లు మేనమ్మకు తెలియదా నువ్వేంటో నాకు తెలియదా నువ్వు కర్మ కోసమే నువ్వు కర్మ కోసమే కానీ నీకేదో అది అలాగను కర్మ తక్కువ అనుకోకు నువ్వు ఆ మార్గంలో వెళ్ళవలసిన వాడు అంతే ఇక్కడ అవునా లేదా అండి ఢిల్లీలో ఉన్నవాడు అక్కడ ఫ్లైట్ ఎక్కుతాడు హైదరాబాదులో ఉన్నవాడు ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాడు అంతే ఇక్కడ అంతే ఢిల్లీ గొప్పదా హైదరాబాదులో గొప్పదా కాదు నువ్వు ఉన్న చోట ఫ్లైట్ ఎక్కడం గొప్పది ఇక్కడ నీ స్థితిని అనుసరించి సాధనలోకి వెళ్ళాలి తెలుసుకోవాలి ఎక్కువ తక్కువ ఇందులో తస్మాదక్త కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరన్ కర్మ పరమాత్మోత్తి పురుష అసక్తుడై కర్మని ఆచరించినట్లయితే పరమం ఆప్నోతి పరమాన్ని పొందుతావు పరమం అంటే అల్టిమేట్ సర్వోత్కృష్ట స్థితిని పురుషుడు పొందుతాడు సుమా సర్వోత్కృష్ట స్థితి అంటే మోక్షం పొందుతాడు అసక్తుడై కర్మాచరణ చేసిన వాడు తప్పకుండా మోక్షం పొందుతాడు అది హమీ ఇచ్చేసాడండి ఇక్కడ అరే జ్ఞానం ఉన్నవాడే పొందుతాడు అన్నాడంటే ఆ జ్ఞానాన్ని పొందిస్తుంది అసక్త కర్మాచరణ అది తెలుసుకో ఇక్కడ అసక్త యాచరణ కర్మ అన్నప్పుడు మళ్ళీ భగవత్పాదుడు వారు ఈశ్వరార్థం కర్మకురువనంటాడు ఆయన ఈశ్వరార్థం వదలడండి ఇక్కడ ఐశ్వరార్థం అనేది పెడుతుంటాడు కర్మ నై సంసిద్ధి మాస్తిత జనకాదయ ఏంటి ఎంత చేసి మళ్ళీ కర్మ గొప్పది మళ్ళీ నన్ను కర్మవైపే దింపుతావయ్య మధ్యలో జ్ఞానాన్ని అలా మెరిపిస్తావు గొప్పవాడు అంటావు నువ్వు కర్మ చేయ అంటావు ఇక్కడ నీ తక్కువైన కర్మను ఉంచేవని మళ్ళీ గిల్టీ కాదేమో నీకంటే మహామహులైనటువంటి వాళ్ళు కూడా కర్మ ద్వారానే సిద్ధి పొందారు సిద్ధి అంటే మోక్షాన్ని పొందారు వారు ఇహంలోనే ముక్త పురుషులైనప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న కారణంగా వాళ్ళు కర్మను ఆచరించారు అప్పుడు వాళ్ళు కర్మను ఎలా ఆచరిస్తారు సన్యాస అయిన వాడికి ఎలుగు కర్మ లేదు కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ చిత్తశుద్ధి కోసమై ఈశ్వర ఈశ్వరార్థం కర్మ చేసిన వాడికి కూడా సిద్ధి కలగచ్చు కదా అయినప్పటికీ అటువంటి వాడు కూడా తన ఆశ్రమంలో ఉన్నాడు దానికి తగ్గ పనిచేస్తాట అంటే వాళ్ళు ముక్తపురుషులు ముక్త పురుషుడు కానీ నిష్కామ కర్మయోగేం చేస్తాడు చిత్తశుద్ధి అర్థమనే ఉంటుంది కానీ ముక్తపురుషుడికి చిత్తశుద్ధి అర్థం ఉండదు వాడు శుద్ధి సిద్ధి రెండు వచ్చేసాయి అయిన వాడు చేస్తట అలా చేసి చేశారు కొందరు అన్నాడు పేర్లు చెప్పవయ్యా కర్మనైవ సంసిద్ధం ఆస్థిత జనకాదయా జనకాదులు పేరు చెప్పాడు ఇక్కడ ఈ జనకాదయ మాటకి అందమైన ఒక అర్థం చెప్పారు ఏంటంటే కర్మతో మాత్రమే సంసిద్ధిని పొందారు జనకాదులు సంసిద్ధి పొందేకి సన్యాసం చేశారా జనక మహారాజ సన్యాసం పుచ్చుకున్నట్టు ఎక్కడా లేదే అది అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ అంటే వాళ్ళు సంసిద్ధిని పొందలేదా పొందారు ఎప్పుడు చచ్చాక చచ్చే మోక్షం చచ్చేకొచ్చే మోక్షం గురించి గీత చెప్పదు అవన్నీ కర్మలతో వచ్చేవి బ్రతకుండగానే అందుకే మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారికి ఏ రాగం అండి అది చూస్తాం మనం రాగమేంటి తాళం ఏమిటి త్యాగరాజు ఏమిటో చూడండి ఇక్కడ మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారికి కనుక వాళ్ళు జీవన్ముక్తులు అయ్యారు ఎవరు జనకాదులు జీవన్ముక్తులు సన్వసించారా అవధూతుల్లో వెళ్ళిపోయారు రెండూ లేదు వాళ్ళు రాజ్యపాలన చేశారు చాలా బాగా చేశారు సామాన్యం కాదు జనక అంటే కావాలి జనకుడు మాత్రమే కాదు ఆదయ ఇంకా చాలామంది అందుకే మరొక్కడి పేరు చెప్పారు శంకర భగవత్పాల జనక అశ్వపతి ప్రభుతయహ అన్నాడు అశ్వపతి అను రాజుండేవాడు భారతంలో ఆయనకు అధిస్తుంది ఏం మహాపురుషులు ఒక్కొక్కడు ఆ చక్రవర్తి ఆ మహాత్ముడు యొక్క కుమార్తె సావిత్రిదేవి సత్యవంతుడు సావిత్రి అంటాం కదా అశ్వపతి ఆయన గాయత్రిదేవిని సాక్షాత్కరింపు చేసుకున్నాడు మహానుభూడు అశ్వపతి అటువంటి వాడు ఆయన అశ్వపతి ప్రభుత్య వీళ్ళందరూ కూడాను రాజులే రాజు గురించి ఎందుకు చెప్తున్నారంటే వీడుకున్నంత కర్మ ఎవడిగా ఉండదు అందుకు రాజుని చెప్పడం మన పురాణాల్లో కూడా రాజుని వ్యా వీళ్ళని చూపిస్తున్నారు సాధకులుగా మరి చండీ సప్తలో సుమేధ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక రాజు ఒకడు వైశ్యుడు దీన్ని బట్టి కులాలు గౌరవించు కాదు రాజు అంటే అధికారం వైశ్యుంటే సంపద ఈ రెండే మనకి ఇటువైపు పడేసే ప్రమాదం ఉంటుంది అధికారం సంపద వల్ల ప్రపంచం వైపు పడిపోతే ప్రమాదం ఉంది కానీ అధికారం సంపద ఉన్న వాడికి జ్ఞానం ఉంటే వాటి సద్వినియోగం చేసుకుంటాడని చెప్పడానికి వాళ్ళు చెప్పడం అది కానీ రాజుకున్నంత కర్మకలాపం మరొకడుగులేదు అవునా లేదా మామూలుగా ఒక ఇల్లు మెయింటైన్ చేసేవాడికి చాలా బిజీగా ఉన్నానండి తట్టుకోలేకపోతున్నాను అండి స్ట్రెస్ ప్రెషరు అంటారు అలాంటిది దేశాన్ని నడపాలి ఎందరిని నడపాలంటే వాడికే ఎక్కువ కర్మకలాపం అంత కర్మకలాపం ఉన్నవాడు నిష్కాప కర్మయోగ అయ్యాడు అనుకోండి వాడు సిద్ధుడు అయ్యాడు అనుకోండి అప్పుడు అందం ఏ కర్మలే ఖాళీగా ఉన్నవాడు చదివాడు అంటే మళ్ళా మెచ్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ ఇంత కర్మకలాపం ఉన్నవాడు కూడా అంటుకోకుండా కర్మ చేశారంటే అది గ్రేట్ అండి ఇక్కడ అలాంటి గ్రేట్ వాళ్ళు ఎవరంటే మా జనకుడు జనక మహారాజు అటువంటి వాడు అశ్వథ అటువంటి వాడు అదేవిధంగా ఇంకా చెప్పారు భగీరథ ఇత్యాదులు వీళ్ళు మీరు రాజులుగా చెప్తున్నారు ఋషుల్లో జ్ఞానులు లేరా వాళ్ళకి కుటుంబాలు కర్మలు ఉన్నాయి వశిష్ఠులు వారు అని వారి పేరు ఏంటండి ఆవిడని విడిచిపెట్టి ఆయన సన్యాసించినట్టు ఎక్కడ చదవలేదు మీరు అవునలేదా దాన్ని బట్టి ఆయన సన్యాసి కాడు కనుక బ్రహ్మజ్ఞాని అంటే పాపం వస్తుంది వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని అగస్తులు వారు ఎంతమంది లేరండి అనేక మంది మహర్షులు చవనుడు వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు అంతే వాళ్ళు సైన్స్ పుస్తకం కూడా మెడికల్సన్ పుస్తకం రాయలేదు వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులే సామాన్యులు గారు ఇక్కడ మరి వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులైనప్పుడు వాళ్ళు యజ్ఞాగతి కర్మలు చేశారే లేదా అంటే బ్రహ్మజ్ఞానం పొందే వరకే కర్మ అన్నప్పుడు బ్రహ్మజ్ఞానులై కూడా కర్మ చేసిన వాళ్ళ గురించి ఏమంటావు కనుక నేను కర్మ చేయమన్నా అన్నప్పుడు తక్కువ పని చేయమన్నానని నువ్వు అనుకోకు అటువంటి బ్రహ్మజ్ఞులు కూడా కర్మను ఆచరించారు సుమా కర్మ వాళ్ళకి నిజానికి అవసరం లేదు సన్యసించే అవకాశం ఉన్నప్పటికీ కర్మని సన్యసించలేదు వాళ్ళు సన్యసించే లేదు అనగానే కర్మ యొక్క ఫలమాశించలేదు అదే విధంగా వాళ్ళు చిత్తశుద్ధి అర్థం అనేది కూడా లేదు వాళ్ళు శుద్ధి ఎప్పుడూ వచ్చేసింది మరి ఎందుకు చేశారు కర్మ అంటే దీనికి గొప్ప సమాధానం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ లోకసంగ్రహమేవాపి లోకసంగ్రహమేవ ఏవ అని మాట చెప్పడంలో అదే ప్రయోజనం వాళ్ళకి మరొకటి లేదు లోకసంగ్రహం కోసం మాత్రమే లోకసంగ్రహం అంటే లోకక్షేమం మామూలుగా అర్థం చెప్పుకుంటే వాళ్ళు ఎందుకు కర్మను ఆచరించారు లోకక్షేమం కోసం అమనా లేదా యజ్ఞయాగాది కర్మలు చేయాలి తద్వారా దేశానికి వృష్టి ఏర్పడుతుంది వృష్టి వల్ల ప్రజలకు క్షేమంగా ఉంటారు తాము ఇప్పుడు ఇంకా సన్యసించలేదు క్షత్రియుడుగా ఉన్నాడు తన ధర్మం తను పఠించాడు తన కోసం కాదు లోకక్షేమం కోసం తన కోసం అక్కర్లేదు అందుకే మహాత్ములు అలా చేస్తారయ్యా అన్నారు వీళ్ళకి మరొక పేరున్నది ముక్త పురుషులు అయినప్పటికీ ఒకటి ఉంటుంది వాళ్ళు వెనకాల అన్నారు అంటే వాళ్ళు ప్రారంధం ఉండడం చేత ఆ ప్రారంధాన్ని అనుసరించిన దేహం ఉంది గనక ఆ దేహం ప్రారంధవశాత్తు గృహస్థుగానో క్షత్రియుడుగానో అలా వ్యవహరింపబడుతూ ఉంది గనక ఆ ప్రారంధ కారణంగా వారు ఈ కర్మని చేస్తారు ప్రారంధం వల్ల ఈ కర్మ ఎందుకు చేస్తున్నారు లోకసంగ్రహం కోసం మొదటిది ఈ చెప్పడంలో లోకసంగ్రహం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే సంగ్రహం అంటే క్షేమం అర్థం మనం చెప్పుకున్నా పెడదారి పట్టకుండా లోకాన్ని ఒక పద్ధతిలో పెట్టడం కోసమై వాళ్ళు ఈ కర్మను ఆచరిస్తారు ఇది చెప్తున్నారు ఇక్కడ వాళ్ళని ముక్త పురుషులైనప్పటికీ అధికార పురుషులు వాళ్ళని అధికార పురుషులు ఇది తెలుసుకోవాలి అధికార పురుషుడు ఎందుకు వశిష్ఠుడు చేసాడు అధికార పురుషుడు అంటే ముక్తి పొందిన వాళ్ళల్లో కూడా అధికార పురుషులు ముక్త పురుషులు అంటే ముక్త పురుషులు అధికార పురుషులు రెండు ఉంటారు అధికార పురుషుడు ముక్త పురుషుడే ముక్త పురుషుడు ప్లస్ అధికార పురుషుడు అతడు ఇంకోరు అధికార పురుషులు కేవలం ముక్త పురుషులే ఇది తెలుసుకోవాలి అంటే భగవంతుడు వారి వారి స్థితి బట్టి అంటే ఇవాళ సిద్ధ పురుషుడు అయిపోయాడు కానీ ఎన్ని జన్మల సాధన వల్లవాడి సిద్ధ పురుషుడయ్యాడు అన్ని జన్మల సాధన వల్లవాడికి ప్రారంభంతో ఇంకా బ్రతకడం ఉంది జీవితం ఉంది అటువంటి వాడికి భగవంతుడు ఏం చేస్తారంటే వాడిని ప్రేరేపణ చేస్తాడు లోకక్షేమం కోసం అటువంటి వాడు ప్రవర్తిస్తాడు ముక్త పురుషుడికి అధికార పురుషుడికి తెలియ తేడా తెలియాలంటే అధికార పురుషుడు ముక్త పురుషుడే కనుక నేను రెండు చెప్పట్లేదు ఆత్మారాముడు అధికార పురుషుడు అధికార పురుషులు కూడా ఆత్మారాములే కానీ వాళ్ళ ఆత్మారామ స్థితిలో ఉండిపోరు అధికార పురుషులు బయటకు వస్తారు గోవింద భగవత్పాదుడు వారు ఆత్మారములు ఆదిశంకర భగవత్పాదుడు వారు అధికార పురుషులు ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ గోవింద భగవత్పాదారు నిరంతరం ఆత్మారామ స్థితిలో ఉన్నారు అక్కడికి వెళ్ళాడు మహానుభావుడు ఎక్కడ కాలడి అండి ఎక్కడ నర్మద ఇక్కడి నుంచి అక్కడికి ఆ మహానుభావుడికి ఆయన అక్కడ ఉన్నాడు అని ఎలా తెలుసు న్యూస్ పేపరా పైగా ఆత్మారాముడు ఎక్కడ ఉన్నాడు అవిడికి తెలియదు ఆ గుహ కూడా ఆయన ఉన్నాడని కూడా తెలియదు ఆ గుహద్వారమేమే ప్రాదేశమాత్ర వివరం ఇంతే ఉంటుంది అవి జానుడు అందులో ఒకడున్నాడు కూడా తెలియదు యోగశక్తితో ఉన్నాడు ఆయన అక్కడ గోవింద భగవత్వాలు వారు అలాంటి ఆయన అక్కడ ఉన్నాడని చెప్పి ఈ ఆరేళ్ల కుర్రవాడు లేదు ఎనిమిదేళ్ల కుర్రవాడు బయలుదేరిపోయాడండి ఇక్కడ నుంచి మహానుడు ఎనిమిదేళ్ళ కుర్రవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి ఏమిటి దీన్ని బట్టి తెలుస్తుంది శంకరుడు మామూలు జన్మ కాదు అని అని బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ గోవింద భగవత్పాల్ వారా ఈయనకు చక్కగా సన్యాసం ఇచ్చాడు కానీ ఆయన అక్కడే కూర్చున్నాడు ఈయన బయలుదేరిపాడు ఆయనే బయలుదేరి వెళ్ళచ్చు కదా ఎవడేం చేయాలి అది చేయాలి ఇద్దరు బ్రహ్మజ్ఞానులే ఈయన సిద్ధ పురుషుడే అయినప్పటికీ కూడా ఆయనే పని పెట్టుకోలేదు అక్కడే ఉన్నాడు పని పెట్టుకున్నాడు శంకరాచార్య పని పెట్టుకున్నాడు కానీ కర్మిష్టి కర్మలంపటుడు నిష్కామ కర్మయోగి అంటావా నిష్కామ కర్మయోగి కూడా కాడు ఆయన ఆయన స్థితప్రజ్ఞుడు బ్రహ్మజ్ఞాని శంకరుడు బ్రహ్మజ్ఞానం కోసం కాదు బ్రహ్మజ్ఞాని అయి ఉన్నాడు శంకర భగత్పా వారు అయినా ఇంత పని పెట్టుకున్నాడు ఎంత పని ఒక మనిషి ఒక ఇల్లు నడపడమే కష్టం ఒక ఆర్గనైజేషన్ పెట్టేడంటే పది రోజు పది ఏడు రోజులైనా పది ఏళ్ళు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు వందల ఏళ్ళు గడిచిపోయినా ఆయన చేసిన ఆర్గనైజేషన్ సెటప్ ఇప్పటికీ చెక్కుతేద పరిశీలించండి ఆ పీఠాలు ఆ పరంపర ఏమిటి ఆ సిస్టమ్ ఏమిటి ఆ డిసిప్లిన్ ఏమిటి ఈ మధ్యలో ఎన్ని పరాయి దాడులు జరిగాయి అన్షేకబుల్ లేదండి అవి నిలబడ్డాయి ఏమిటి ఒక కంపెనీ వంద ఏళ్ళు ఉంటేనే ఆహా అని పెద్ద సెలబ్రేషన్సు వేల ఏళ్ళు చెక్కు చదవకుండా పీఠ వ్యవస్థని పెట్టాడంటే ఆయన ఎంత కర్మలంపటుడండి అంటావా మరిది కర్మ కాదు మరి ఎందుకు చేసేది కర్మ అజ్ఞాని లోకసంగ్రహార్థం ఇప్పుడు లోకసంగ్రహం అంటే తెలిసింది కదా కానీ జ్ఞానులైన వాళ్ళు కూడా ఇక్కడ ప్రారంబ్ధ కర్మ ప్రారంధ కర్మాయత్త ప్రారంధ కర్మాయత్తలై అసన్యాస్యవ అసన్యస్యవ అంటే సన్యసించకుండానే కర్మలు సన్యసించే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళ సన్యాస స్థితిలో తాము ఉంటూ లోకసంగ్రహార్థం కృషి చేస్తారు ఇక్కడ అర్జునుడికి చెప్పేటప్పుడు జనక ఎందుకు చెప్పాడంటే నువ్వు క్షత్రికర్మం చేయమని చెప్తున్నాను కదా నేను క్షత్రికర్మ చేయడానికి ప్రేరేపిస్తున్నాను యుద్ధం చేయమని క్షత్రికర్మను ఆచరించమని ధర్మార్థం యుద్ధం చేయమంటున్నాను కనుక క్షత్రికర్మకు ప్రేరేపిస్తున్నాడు కనుక క్షత్రియులైన బ్రహ్మజ్ఞులు చెప్పాడు అండి జనకాదునది తెలుసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవడానికి వశిష్ట అగత్య ఇత్యాదులందరినీ చెప్పుకున్నాం కానీ అధికార పురుషులు ముక్త పురుషులు అంటే తెలిసింది కదా వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే వారు స్వయం తిన్నహా పరాస్తారయంతి వారు వాళ్ళు తరించడమే కాదు స్వయం తిన్నహా పరాస్తారయతి వాడు తరిస్తాడు ఇతరుల్ని తరింపజేయడానికై వస్తారు నిజంగా వాళ్ళ పని పెట్టుకోకపోతే ఇవాళ తరించడానికి మనకి మిగిలేవా ఇవాళ చెప్పుకోవడానికి భగవత్పాలు వారి భాష్యం మిగిలేదా ఆ మహానుభావుడు ఎవడు చెప్పేవాడు ఎవడు వినేవాడు అంతా బ్రహ్మమే అనే స్థితిలో ఉన్నప్పటికీ బోధెందుకు చేశాడు నిజమైనటువంటి సన్యాసికి శిష్యుడు ఉండడు తను గురువు నిరాశే నిన్నమస్క్రియ అంటారు గౌడ భగవత్పాదుల వాడు ఆశీర్వదించడు ఇంకో నమస్కరించాడు రెండూ వాడు వాడు ఉంటప్పుడు బోధిస్తారు అయినా బోధించాడు అంటే అని జ్ఞానస్థితిని కిందకి దిగాడా గురువు గిందకి దిగడు ఇది బాగా గుర్తుంది దిగిరాడు గురువు దిగు గురువు అక్కడే ఉంటాడు నీకు అర్థం కావడం కోసం చెప్తాడేమో కానీ నీ స్థాయికి వచ్చి చెప్తాడంటే తాను రాడు నీకు అర్థం ఏంటంటే చెప్తాడు పతనం కాడు గురువు అలా బోధించాడా మహానుభావుడు దీని బట్టి ఇంకొకటి కూడా తెలుసుకో ఏదాచరిసి శ్రేష్ట అంతే కదా మహాత్ములు ఎందుకు ఆచరిస్తారంటే అటువంటి వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళు స్వార్థంగానే మరే ప్రయోజనం లేదు గనక వాళ్ళు పరిపూర్ణంగా లోకక్షేమం కోసం చేస్తారు కనుక నువ్వు త్యాగపూర్వకంగా లోకక్షేమం కోసం ఎలా చేయాలో నేర్పుతారు పైగా వాళ్ళు నాయకులయ్యా వాళ్ళని చూసి మనందరం వెళ్ళాలి అంతే కదా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళలా వీళ్ళలా అంటూ ఉంటాం కదా వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి లోకంలో పది మంది ఎవడిని గొప్పవాడుగా అనుకుంటారు ఆదర్శంగా అనుకుంటారో వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇది బాగా తెలుసుకో అందుకే సామాన్యుడిగా బ్రతకడం చాలా సులభం ఎవరు నిన్ను చూడ్డు పది మంది చూస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళు నేను అంటారు కాదు వాళ్ళు నిన్ను అనుసరిస్తారు కనుక వాళ్ళు నిన్ను అనుసరిస్తారు కనుక నిన్ను అనుసరించే వాళ్ళు ఇద్దరున్నా చాలు ఆఖరిగా నీ ఇంట్లో నీ పిల్లలు నిన్ను గొప్ప అనుకుంటారు గనక వాళ్ళ కోసమే నువ్వు గొప్పగా ఉండాలి తెలుసుకో ఇక్కడ ఎందుకంటే పిల్లలకి తండ్రి మీద హీరో వర్షిప్ ఉంటుందండి ఇప్పుడు పిల్లలకి నేను అన్న కానీ సాధారణంగా వాళ్ళ నాన్న అంటే హీరో వాళ్ళ అమ్మలా చెప్పింది వాళ్ళ నాన్నంటే చాలా గొప్పవాడిని అటువంటి నాన్న అబద్దాలు ఆడుతూ మద్యపానం చేస్తూ కూర్చొని కనబడితే నేను చేయొచ్చు అనుకుంటాడండి హీరోగారే చేశారు కదా నేను చేయొచ్చు అనుకోండి ఇది ప్రమాదం చూడండి ఇక్కడ అలానేది పిల్లవాడిని దగ్గరే కూర్చోబెట్టుకుని తగిస్తున్న తండ్రులు ఉన్న కాలంలో ఆ వస్తువులు ఏదో ఇంటి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్న పాపపు కాలంలో ఇవి చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇద్దరు పిల్లలు ఒక తండ్రిని చూసి అనుసరిస్తున్నప్పుడు వాళ్ళ కోసం తను వాళ్ళకి సత్యంలా కనబడడానికి వాళ్ళ సత్యమే పలకాలి చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు ఫాలో అవుతున్నాడు జాగ్రత్త ఇది తెలుసుకోవాలి తను అనుసరించే వాళ్ళు ఉన్నప్పుడు తను తప్పకుండా వాడికి అవసరం లేకపోయినా పాటించాల్సిందే ఇది తెలుసుకోరతి శ్రేష్ట తేవేతరో జన సహ్యత్ప్రమాణం కురితే లోకస్తదును వర్తతే ఎంతకంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవడి చెప్పగలడండి పది మందిని నడిపే వాడు వాడికి అవసరం లేకపోయినా తన వెనకున్న పదివాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండాలి గురువుగారు గంగా స్నానానికి వెళ్ళేట స్నానం చేసి ఇస్తుంటే వెనక పంచ కుచ్చులు విడిపోయారు ఆయనకు తెలియదు అది వెనకాల పడి చొత్తాడు చేస్తున్నాడు శిష్యులు కూడా స్నానానికి వచ్చారు ప్రతి వాళ్ళు చూసి వాళ్ళందరూ కూర్చులు తీసేసేట అంటే ఏం చేశారు అది కొంతమంది న్యాసం చేస్తూ మధ్యలో ఆవలించి చెయ్యటే అదిగో న్యాసం అనుకున్నట్టడ ఎందుకంటే అలా అంత ఫాలో అవుతారు క్లీన్గా అది తెలుసుకుని అమ్మ వీళ్ళ కోసమే నేను వెనక్కి కూర్చుని పిగించుకోవాలన్నమాట అనుకున్నాడు ఆయన ఇక్కడ అంత ఫాలోయింగ్ ఉంటుందండి గురువు ఏం చేస్తాం కనుక నా వెనకాల నన్ను గమనించే వాళ్ళు నేను ఎలా చేస్తే అలా చేసేవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు పతనం కాకూడదని జాగ్రత్తగా ఉండాలి అందుకే రాజైన వాడు తను సన్యాస స్థితికి వెళ్ళిపోయాడు గనక ఇంకా నేను కర్మను అంటే ఆ రాజుగారు అలా చేశారు కనుక ఈ రాజుగారు అదే చేస్తారు ఇక్కడ తెలుసా ఇక్కడ ఇది నిజంగా తనకు ఆరుహస్థితి వచ్చిందని చెప్పి అహింస పేరుతో యుద్ధాలు అక్కర్లేదు అవతల వాడు ఏం చేసినా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించిన చేతకాన్ని చవటాయితనాన్ని ప్రేరేపించడం జ్ఞానం కాదు అది ప్రమాదం తెలుసుకోండి అక్కడ నుంచే పతనం ప్రారంభమైంది గొప్ప దేశానికి అవునా ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అందుకే ఆదరిశి శ్రేష్ట తత్వదేవేతరో జన స య్రమాణం కొడితే లోకస్త వర్తితే లోకంలో ప్రతిదీ పుస్తకాలు చదివి అందులో చెప్పింది గనక చేస్తాను అనరండి ఒక ఆయన చేసేడు కనుక నేను చేస్తానంటారు అవునా లేదా అండి అంత పెద్ద ఆయనే చెప్పారండి అంటారా లేదా అంత పెద్ద ఆయనే చెప్పారనే ప్రజలకు ఉంది కనుక పెద్ద ఆయన ఉండాలి అందుకే నువ్వు పండితులు అని మంది భావిస్తున్నప్పుడు నువ్వు అరకొర్ర జ్ఞానంతో పిచ్చ మాట్లాడకూడదు తెలుసుకో ఇక్కడ నువ్వు చెప్పిందే ప్రమాణం కనుక నువ్వు మరుదేంతోనో చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది నిజమైన వాళ్ళు అనుకుంటుంటారు అందుకని నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి పది మంది వింటున్నారు అన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి అందుకే కాశీ పుస్తకాలు చదివేసి నేను భాగవతం చదివాను భారతం చదివానక రాధే లేదు రాధ అనే పాత్ర లేదు ఆ జయదేవుడు కల్పించాడంటే ఆ రెండే పుస్తకాలు సనాతన ధర్మంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి రాధాభక్తులైన మహాత్ములు ఎంతమంది ఉన్నారు పరంపర ఎంత ఉంది ధనించిపోతున్న బృందావనం ఒకటి అక్కడికి వెళ్ళి చూసుకు అక్కడ మట్టిలో దొర్లు అక్కడున్న యోగులు నిష్కాములు ఉన్నారు వాళ్ళని అడుగు అప్పుడు తెలుస్తుంది ఇవేవీ తెలియకుండా ఒక స్కాలర్ రీసెర్చ్ స్కాలర్లాగా చదివేస్తే ఋషుల గ్రంథాలు అర్థం కావు ఇలాంటి వాడు వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్తాను నేను ఉదాహరణకి ఇది చెప్పాను కానీ సగం సగం దానితో పండితులు అనిపించుకున్న వాళ్ళు పొరపాటున సంప్రదాయబద్ధంగా వచ్చిన వాటిని తోరనాడకూడదు ఎందుకంటే నువ్వు ఇప్పటి అబ్జర్వేషన్తో అది పనికిరానిది అంటున్నావు కొంచెం డీప్గా పెద్దల దగ్గర నేర్చుకో అధ్యయనం చేయి స్టడీ చేయి అప్పుడు చెప్తాను ఇక్కడ అందుకే పరంపరగా వస్తున్న ఒకనొక సత్యాన్ని పరిశీలించకుండా తీసిపారీకు నాకు ఆ విషయం తెలియదండి అని ఇంకా సంతోషం ఎందుకంటే పది మంది నీ మాట వింటున్నారు నేను శ్రేష్ఠుడు అనుకుంటున్నారు నేను శ్రేష్ఠం మన్యాహవాడు శ్రేష్ఠుడు కాడు కానీ శ్రేష్ఠుడు అనుకుంటున్నారు శ్రేష్ఠుడు అనుకుంటున్నవాడే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటే శ్రేష్ఠుడు ఇంకెంత బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కానీ గొప్పవాడిగా ఒకడున్నప్పుడు వాడిని అనుసరించే వాళ్ళు ఉంటారు కనుక వాడు జాగ్రత్తగా ఉండాలి ఇంతకంటే ఇలాంటి క్లాసులు చెప్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుందా లేదా చెప్పండి ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆఖరికి ప్రతివాడికి కొందరు ఫాలోయర్స్ ఉంటూనే ఉంటారు కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అంత దాకా ఎందుకయ్యా సాధన చేసి సిద్ధావస్థకు వెళ్ళిన వాడు కూడా ఒక్కొక్కప్పుడు ప్రారంధం వల్లనో లోకసంగ్రహం కోసం కర్మలు చేస్తాడు అని చెప్పానే అసలు సాధకుడు కాదు సిద్ధుడు కాదు ఇవేమీ లేని నేను నేను ఆత్మారాముడు ఆప్త కాముడు ఇట్లాంటి కబుర్లు కూడా చెప్పడానికి లేదు అంతటే ఆత్మయ్యే ఉన్న నేనే చేస్తాను దానికి ఏమంటావున్నాడు ఇక్కడ నేనే చేస్తున్నాను దాన్ని బట్టి నీ కర్మ చెప్పాను తక్కువ మార్గం అనుకో నేను చేశాను ఇప్పుడు రథం తోలుతున్నా కర్మ కాదు ఎలా చేస్తున్నాను పైగా ఎన్ని కర్మలను ఏం చేశాను నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషిలోకేష్ కించన సన్యాసికి సాధన చేయడం వల్ల సిద్ధస్థితికి వెళ్ళక కర్తవ్యం లేదు నాకు ఎప్పుడూ కర్తవ్యం లేదు కర్తవ్యం అంటే చెయ్యవలసిన పని లేదు నేను భగవంతుడు సృష్టి చేయకపోతే గడవదా మీకంటే వంట వండకపోతే గడవదు భగవంతుడి సృష్టి చేయకపోతే గడవదా ఎందుకు చేసేది అది తెలుసుకో అందుకే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిష లోకేష్ కించన ముల్లోకాల్లో నాకు ఏమాత్రం కూడా కర్మ ఎందుకంటే నేను పొందనిది లేదు పొందాల్సినది లేదు ఎంత చక్కగా చెప్పండి నేను పొందనిది లేదు అంటే నాకు లేనిది లేదు నేను పరిపూర్ణుడిని ఏదో కొత్తగా తెచ్చుకోవాల్సింది లేదు అది తెలుసుకో అందుకే నా నవాప్తమవాప్తవ్యం నాకు పొందనిది లేదు పొందవలసినది లేదు అయినప్పటికీ వర్త అయ్యేవచ్చ నా కర్మ చూడు అన్నాడు ఎదురుగా కనబడుతున్నాడు ఆయన అరే ఏ కర్మ మానిషిరండి కృష్ణపరమాత్మ ఒక్కసారి ఆలోచించండి ఒక్క కుటుంబం పెట్టుకున్న వాళ్ళే బిజీ అని చెప్పి అన్ని కర్మలు వదిలేస్తున్నారు కర్మ అంటే యజ్ఞార్థం కర్మ ఇక్కడ తీసుకోండి అంతే బతకడం కోసం కర్మ అంటే అది కూడా భాగం కావచ్చు కానీ అదే కాదు కృష్ణ పరమాత్మ పదహారు మందికి భర్త ఆయన కర్మను ఎలా చేస్తాడు చాలా కష్టం కదా సతమతమైపోతాడు ఎలా చేస్తాడు చూద్దామని బయలుదేరిడు నారదులు వారు పొద్దున్నే పొద్దున్న బ్రాహ్మీమూర్తులను బయలుదేరేటప్పటికల్లా ఒక చోట కూర్చుని ఆ బ్రాహ్మీమూర్తులను ధ్యానం చేస్తున్నాడు స్వామి వెంటనే నారదుల వారిని చూసి మహర్షులు వచ్చారు మహర్షులు వచ్చాను కాళ్ళు కడిగాడు ఆయన ఎక్కడ పరమాత్మ కాళ్ళు కడిగాడు పరమాత్మ అయినప్పటికీ క్షత్రియోపాధులు ఉన్నాడు గనక దానికి తగ్గట్టు ప్రవర్తించాడు క్షత్రియోపాధులు ఉన్నా నేను క్షత్రియుడు అనుకోవట్లేదు ఆయన పరమాత్మగా అని ఉన్నాడు పరమాత్మగా ఉన్నప్పటికీ ఆయన ప్రవర్తించాడు ఇది తెలుసుకో ఇక్కడ ఆ తర్వాత సంధ్యా సమయంలో పక్క ఇంటికి వెళ్ళాడు మరో ఇంటికి పక్కంటే పక్క రూమ్ అపార్ట్మెంట్ల ఎవడు భవనం వాడిది అక్కడికి వెళ్ళాడు వెళ్లేటప్పటికల్లా అప్పుడు సంధ్యా సమయం కనుక సంధ్యావనం చేసుకుంటున్నాడు మహానుభావుడు చూడండి ఇక్కడ అంటే ఆ టైంలో అన్ని చోట్ల కృష్ణుడు అదే చేస్తున్నాడు తెలుసుకోండి ఇక్కడ అదైన తర్వాత వెళ్ళిన తర్వాత దేవతాత్యం చేసుకుంటున్నాడు మరొక చోట గోపూజ చేసుకుంటున్నాడు మరొక చోట మరొకటి మధ్యాహ్న సమయంలో లోకకర్మలు కదా సభలో తీర్చి రాజకార్యాల గురించి చర్చ చేస్తున్నట్ట ఎన్ని విషయాలు చూడండి ఇంకో చోటు దానం చేస్తున్నాడు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక చోట ఉచిత సంధ్యోపాసనసక్తు ఒక చోట పౌర్ణ పౌరాణికొక్తి కలితు ఒకచోట పంచయజ్ఞోచిత కర్ముని ఒకచోట పంచయజ్ఞానికి ఉచితమైన కర్మ చేస్తున్నాడు ఇక్కడ పంచయజ్ఞాలు అంటే ఇందుకు మనం చెప్పుకున్నాం దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞ భూత యజ్ఞ మనుష్యయజ్ఞ ఈ ఐదు యజ్ఞములు చేసి అప్పుడు తింటున్నట్ట ఒకచోట అమృతోపభోగలు ఏం వర్ణిస్తున్నారు పోతన గారు ఇక్కడ ఒకచోట పంచయజ్ఞములు చేస్తున్నాడు ఒకచోట అమృతం తింటున్నాడు ఆ అవునండి కృష్ణుడికి ఇందుడికి ఫ్రెండ్షిప్ కదా అందుకే క్యారేజ్ పంపిస్తున్నాడు అమృతం ఆయన స్వర్గం నుంచి అని అర్థము జాగ్రత్తగా ఉంటే యజ్ఞశిష్టాశినహ అమృతభుజ యజ్ఞము చేయిగా మిగిలింది తినేవాడు అమృతం తింటున్నవాడు గనక అమృతోపభోగోలు అంటే దేవతలకి పితృదేవతలకి అతిథి అభ్యాగతులకి పెట్టి భూతకోటికి పెట్టి ఆ తర్వాత తింటున్నాడు అండి మోహన్ ఒక చోట అమృతోపభోగలోలు ఇలా ఒక్కొక్క చోట ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నట్ట ఏ ఒక్క గృహస్థైనా అంత పెర్ఫెక్ట్గా గృహస్థ ధర్మాన్ని చేయగలడే చెప్పండి ఇక్కడ అలా పదహారు వేల ఎనిమిది మంది కృష్ణులు పదహారు వేల ఎనిమిది మంది గృహాల్లో గృహస్థుకు ఏది శాస్త్రం విధించిందో అందులో క్షత్రియుడైన గృహస్థికి శాస్త్రం ఏది విధించిందో ఆ స్వకర్మని అంత తూచా తప్పకుండా చేస్తున్నాడు మహానుభాచరుడు ఇక్కడ ఇంత చేస్తున్నాడు కానీ చేయవలసిన అవసరం ఏముంది నిష్కామ కర్మయోగం వల్ల ఈశ్వరానుగ్రహం పొంది ముక్తి పొందుటకు అనచ్చా విచారణ వల్ల ముక్తి పొందుటకు అనచ్చ ఆయన కర్ కర్మిష్ఠీ కాడు జ్ఞానీ ఆయన పరమాత్మ అలాంటి పరమాత్మ కూడా ఇలా ఒక రూపం ధరించగానే చేస్తున్నాడే లేదా అందుకు నేను కూడా కర్మలో వర్తించడం చూస్తున్నావు కదా ఆఖరికి నేను సారథి పనికి ఒప్పుకున్నా ఒప్పుకున్న నేను నువ్వు ఆగి యుద్ధం చేసేసి అయిపోయిన తర్వాత గుడారాలను నువ్వు పడుకున్నాక ఈ గుర్రాలు అలసటి తీర్చి వాటికి ఎదురుగా గడ్డి వేసి ఎలా ఉన్నాడు ఆ కృష్ణుడేంటప్పుడు ఆ తోలే చన్నాకోళ్ళ నోట్లు పెట్టుకుని ఆ గుర్రాలను కడిగి చేత్తో వాటిని ఉత్సాహపరుస్తున్నట్టు శక్తినిస్తున్నట్ట సర్వజగత్తుని కంతుతో శాసించే భగవానుడు జగదేక సార్వభౌముడు గుర్రాలు పనిచేస్తున్నాడు ఒప్పుకున్నాడుగా అది తెలుసుకోవాల్సిందని ఇక్కడ కనుకనే కర్మ చేసేటప్పుడు ఇటువంటి జ్ఞాని ఏంటి జ్ఞానులకే జ్ఞాని జ్ఞానమే తానైనా పరమాత్మే చేస్తున్నప్పుడు నీకేమింది చేయడంతే అని చెప్పాడు ఇక్కడ అంటే ఇప్పుడు కృష్ణుడుగా తాను ఏ విధంగా కర్మాచరణ చేస్తున్నాడనేది అబ్జర్వ్ చేసి నువ్వు నీ కర్మయందు ఎలా ఉండాలో తెలుసుకోగలగాలి ఈ కర్మయోగం ఎలా ఉండాలో తెలుసుకోవాలి అంటే ఆదర్శ పురుషులు ఎవరో చెప్తున్నాడు అధికార పురుషులు ముక్త పురుషులే కర్మని లోకసంగ్రహార్థం చేస్తున్నప్పుడు నువ్వు నిస్సంగుడమే ఈశ్వరార్థం చేయి వాళ్ళు లోకసంగ్రహార్థం నువ్వు ఈశ్వరార్థం చిత్తశుద్ధ్యర్థం అది నీ పని వాళ్ళు అలా ఉంటారు సుమా అని చూపిస్తున్న కృష్ణుడు కృష్ణుడుగా లోకసంగ్రహార్థం చేస్తున్నాడా కాదు పరమేశ్వరుడుగానే చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు రేపు తెలుసుకుందాం సర్వ శ్రీకృష్ణ చరణారవిందాపణమస్ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాశుకునోవన్ కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహి బ్రహ్మణ సంతో నిర్భయా అపుత్రణ సుతు పుత్రణ్ సుతు పౌత్రిణ అధనాస్ సధనాస్ సు జీవ శరదాం శం మంగళం కౌశలేంద్రాయ మహనీయమంగళం సచిదానందరూపాయ విశ్వోత్పథ్యాహేతవే తాపత్రయ వినాశాయ వాసువాయ మంగళం శ్రీకృష్ణాయ మంగళం నమ పార్వతీపతర హర మహాదే I have a heart.